పరిశుద్ధ నినామానికి స్థితులు స్తోత్రాలు తండ్రి సర్వోనికలాదికారు సర్వలోక శుద్ధి మహోన్యక మా పియ్య పరలోక తండ్రి మీకే వందనాలు ప్రాబ్ మీకే స్థితులు స్తోత్రాలు తండ్రి మీ పాదములకు వందనాలు ప్రాబ్ మీ తండ్రి గడిచిన కాలం అంతా నాయన కాచి కాపాడి నీ రెక్కచొట్లన భద్రపరిచిన తండ్రి నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నిన్ను నీ సన్నిధిని కూడుకునే కృపను నాయన మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపను మీ స్వరం మీ ధనతను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనలు ప్రభావ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా సమస్త మహిమా ఘనత ప్రభా యుగ యుగంలో నీకే కలుగునుగా కానీ ఎదుగు తండ్రి నీ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అయినా మీ నామంలో కూడి ఉన్నాం తండ్రి ఎక్కడ ఇద్దరు మీ నామ్మను కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటాన్నారు ఇక తండ్రి మేము మీ ఆన్లైన్ మీటింగ్లో మేము కూడుకొని ఉండగా ప్రభావ మీ ఆత్మను మమ్మల్ని ఆవరింపచేయండి తండ్రి నా ప్రభావ మీరే నా తండ్రి నా తండ్రి మీకు ఆత్మకార్యం జరిగించండి ప్రాభ వాత్య ద్వారా పాఠం మీరు మధ్యన ఉందండి వాత్యం మాట్లాడండి ప్రభావ రానైన ప్రతి బిడ్డని మమ్మల్ని నడిపించండి ప్రాభ నా తండ్రి దినాలు ప్రభావ బహుశ్రమల దినాలు ప్రభావ బహు భయంకరమైన దినాలు ఇంకా రాబోతున్నాయి ప్రభావ ఇటు అన్నింటి నిమిత్తం ప్రభావం మీకు సిద్ధపడాలా ప్రభావ నీకుని సిద్ధపరచాలా తండ్రి రీతిగా తండ్రి నేను ప్రతి దినం మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నీకు వనగాల ప్రభావ ఈ రోజు కూడా తండ్రి మీరే మాతో మాట్లాడేతండ్రి నేను పోరాట శక్తిని బలాన్ని దయచేయమని ఆత్మీయ పోరాటంలో బలంగా పోరాడాలని మా సహాయం దయచేయమని మీటింగ్ అంతటిని ప్రభావమని మహిమకరంగా జరిగించిన తండ్రి ప్రభావ మీరే మహిమను మన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి సహిమో శ్రమల కై సంతోషముతో సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహించిన వారమైతే ఏలుదు ఆయనతో सहिं तुम श्रमलनियु येशु कै संतोषमुतो सहिं तुम श्रमलनियु येशु कै संतोषमुतो ఏసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా ఏసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా ఏసు మన తోడుగా ఏసు మన తోడుగా సాహించి ఓదాచి ప్రేమ జూపును సహితుము శ్రమలన్నియు సంతోషముతో సహితుము శ్రమలన్నియు సంతోషముతో నీతి కొరకై ఆకలి దప్పి కల్గి మనమెల్లా వేచిండా నీతి కొరకు ఆ దప్పి కల్గి మనమెల్లా వేచిండా నీతి సూర్యుడు మనతోడై నీతి సూర్యుడు మనతోడై నీతిని నెరవేచి కృపజూపెను సహితుము శ్రమలన్నియు సంతోషముతో సహితుము శ్రమలన్నియు సంతోషముతో సువార్త కొరకై చరనుండినా కొరడాల దేబలు సహిం పగ సువార్త కొరకై చెరనుండినా కొరడాల దే బలు సహిం పగా దివారాత్రముగాయ ప్రభు నేత్రము దివారాత్రముగాయ ప్రభు నేత్రము కృప జూపి ప్రేమతో ఆదరించును సహింతుము శ్రమలన్నియు సంతోషముతో సహితుము శ్రమలన్నియు సంతోషముతో లోక మందు పలు శ్రమలు లోకస్తుల ద్వేషము వలన కలుగుక మందు పలుశ్రమలు లోకస్తుల ద్వేషము వలన కలుగు లోకమును లోకాధికారి లోకమును జయ ిన ప్రభువే మనలను గాయును సహింతుము శ్రమలన్నియు సంతోషముతో సహితుము శ్రమలన్నియు సంతోషముతో క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత ముందు ఈ శ్రమలే ఎన్నదగిన వికావు క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత ముందున్న ఈశ్రమలెన్నదగిన వికావు క్రీస్తుతో వారసులౌటకు క్రీస్తుతో వారసులౌటకు అర్హత మనము చూపు సహనమే सहिंतमु श्रमलन्नीय येशु कै संतोषमुतो सहिंतमु श्रमलन्नीय येशु कै संतोषमुतो सहिंचिन वारमईते ుదు ఆయనతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహంతుము సమలన్యు ఏ కై సంతోషముతో సహుము సమలన్యు ై సంతోషముతో ఏ సంతోష నా ఏసయ్యా ఎన్ని యొగాల కైనా ఆరాధ్య దైవమునీ గలమెత్తిని కీర్తిని చాటేదా నా ఏసయ్యా ఎన్ని యుగాలకైనా కైనా ఆరాధ్య దైవము నీ వేననీ గలమెత్తిని కీర్తిని చాట నజరేయుడా ఆకాశ గగనాలను జేనతో కొలిచితి ఆకాశ గగనాలు జేనతో కొలిచితి శూన్యములో ఈ భూమిని బ్రేలాడ దీసిన నాయసయ్యా శూన్యములో ఈ భూమిని బ్రేలాడదీసిన నాయసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరయుడా యే సయ్యా ఎన్ని యుగాల కైనా ఆరాధ్య దైవము నీ వేననీ గల మెత్తిని కీర్తినే చాటేద నజరేడా నాయసయ్యా సముద్రాలకు నివేల్లలు వేసి గ సముద్రాలకు నీవే వేసీవి జలములలో బడి నే వెళ్లినా నెచే అవునా ఏ జలములలో బడినే వెళ్ళిన నన్నే మీచే అవునా సయ్యా ీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరడా ఎన్ని యుగాల కైనా ఆరాధ్య దైవము నీవేనీ గలమెత్తి నీ కీర్తినే చాటేద నజరేయుడాయే సయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయన ను శిఖరగ్రము నీసింహాసనమయన సినులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా ఏ సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా ఏ నీకే వందనం నీకే వందనం నీకే వందన నీకే వందనం నజరేడా నాయ్యా ఎన్ని యొగాల కైనా ఆరాధ్య దైవము నీవేనీ గలమెత్తి నీకి తినే చాటెద నజరేయుడా సయ్యా ైజ్ లాడ్ బ్రెదర్ అందరికి మనం వాక్యంలోకి వెళ్దాము ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభవందనములు పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం గల దేవ నా నీకే వందనాలు ప్రభా నీకే కృతజ్ఞతలు నాయన నీకే స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభానైనా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రంలో ప్రభవనైనా నీ కంటి పాప కాచి కాపాడి తండ్రి ఈ యొక్క దినముకు తండ్రి నీ యొక్క నూతనమైన కృప శక్తి మాకు అనుగ్రహించినందుకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు ప్రభా నీకు వందనాలు ప్రభా నీకు కృతజ్ఞతలు నీకు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగయుగములు కలుగునుగాక హెలుయ నా దేవా తండ్రి ప్రభ ఎక్కడ ఇద్దరు కూడి నా నామాన్ని స్తుస్తారు అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా అవును ప్రభా ఇప్పుడు మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా ఇదిగో నా తండ్రి వాక్యం ద్వారా ప్రభానైనా నేను ధ్యానించబోతుండగా నీవే ప్రభానైనా నీ స్వరం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించమని నాన్న నా నోటి నుంచే నీ మాటలు రావాలా ప్రభా ఆయన నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే నేను నాయన వాక్యాన్ని ప్రకటించాలా మిరే సహాయకుడు మీరే నమ్మదగిన దేవుడు ప్రభ కాబట్టి ప్రభ మీ కృప నాకు దయచేసి వాక్యం ద్వారా ఆయన స్వరం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేడైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ ఇక్కడ వ్యూహాను సువార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో వచనంలో దేవుడు ఏం నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనిడి నేను లోకమును జయించి ఉన్నా నేను కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తుండంటే ఈ లోకంలో మనకి శ్రమ కలుగుతది అని చెప్తుండ దేవుడు కాబట్టి మనకి ఇంకా ఏం చెప్తుండనా అయినను ధైర్యము తెచ్చుకొనిడి ఎందుకంటే శ్రమంలో మనం ధైర్యంగా ఉండాలా కాబట్టి దేవుడు మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు కాబట్టి మనకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే జీవం దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడే మనకు ధైర్యం వస్తుంది మనకు శక్తి వస్తుంది మనకు బలం వస్తుంది కాబట్టే ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఎంతగా మనం కృంగిపోకుండా దేవుడు చెప్పిండు కాబట్టి మనం ఎక్కడ ఏం చేయాలా ధైర్యాన్ని పోగొట్టుకోగడదు ఈ చివరి కాలంలో ఆయన రాకడ సమయంలో మనం ధైర్యంగా ఉండాలా అప్పుడే మనం ఈ లోకాన్ని జయించగలం అంటే అపవాదితో పోరాడి వాటితో యుద్ధం చేసి మనం గెలవగలం కాబట్టే అందుకే దేవుడు ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా మీరు ధైర్యం తెచ్చుకొనిడి అని మనకు ప్రభు చెప్తుండు ఇంకో మాట ఏం చదువుతుండే మత్తాయి సు వార్త ఐదో అధ్యాయము పదో వచనంలో ఏముందంటే నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది కాబట్టి చూడండి మన ప్రభువే నీతిమంతుడు ఆయనే కదా కాబట్టి ఎప్పుడైతే మనం మన ప్రభు నిమిత్తము ఈ లోకంలో వెళితే ఖచ్చితంగా మనకు శ్రమలు వస్తాయి కదా మన ప్రభు కూడా ఈ లోకంలో ఆయన శ్రమలు పొందిండు ఆయన ఎన్నో అవమానాలు పొందిండు ఎన్నో నిందలు భరించిండు ఆయన ఎంతగానో హింస పొందిండు కదా కాబట్టి చూడండి ఆయన నిమితం వెళ్ళిన ఆయన ఆపోస్తులైన ఆయన శిష్యులు కూడా శ్రమలు పొందిండ్రు పౌలు శ్రమలు పొందిండు పేతులు శ్రమలు పొందిండ్రు కదా స్టేఫన్ కానీ కదా ఎవరైనా ఆయన నిమిత్తం మనం వెళితే ఖచ్చితంగా ఈ లోకంలో మనకి శ్రమ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి దేవుడు మనల్ని ధైర్యం తెచ్చుకోమంటుండే ఎందుకంటే దేవుడే ఆ శ్రమల నుంచి మనల్ని విడిపించగలడు కదా పౌలుశీలను చెరసాల్లో వేస్తే వాళ్ళు పాటలతో ప్రార్థిస్తే ఆ చెరసాల బద్దలైందా లేదా కాబట్టే చూడండి దేవుడు మనల్ని ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలా మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండగలుగుతామంటే దేవుడు మన హృదయంలో మనలో ఉన్నప్పుడే ఆయన మాటలు మనం కలిగి ఆయనతో మనం సహవాసం చేసినప్పుడే ఆయనతో సమాధానకరంగా మనం ఉన్నప్పుడే మనకి ధైర్యం వస్తుంది ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎవ్వరి మాటలైనా విను కదా ఏ రాజకీయ నాయకుడు మాటలైన విను ఎవ్వరి మాటలైనా విను నీకు ధైర్యం రాదు కానీ ఒక్క జీవం వల్ల దేవుని మాటల్లోనే ధైర్యం ఎందుకంటే ఆ మాటల్లో ఏముంది జీవం ఉంది శక్తి ఉంది బలం ఉంది కాబట్టి ఆయన నిమిత్తము హింసింపబడువారు ధన్యులు కాబట్టే మన ప్రభు ఈ లోకంలో ఆయన హింస పొందిండు ఆయన శిష్యులైన వాళ్ళు హింస పొందిండ్రు ఎంతోమంది ఆయన కొరకు ప్రయాసంతో కదా ఆయన సువార్త కొరకు ఆయన కొరకు నిలబడి పౌరుషం కలిగి ఉన్న వాళ్ళందరూ ఈ లోకంలో ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎంతటి పెద్ద సేవకులైనా కావచ్చు చిన్న సేవకులైనా కావచ్చు ఆయన నిమిత్తము వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా హింసలు పడతారు కాబట్టి దేవుడు మనకి ఎందుకు ఈ మాట చెప్తుందంటే మీరు ధన్యులు ఎందుకంటే పరలోక రాజ్యమే వీరిది అంటుండే దేవుడు ఎందుకంటే ఆయన నిమిత్తం ఈ లోకంలో వీళ్ళు ఎంతగానో ప్రయాస పడుతున్నారు ఎన్నో శ్రమలు కూడా అనుభవిస్తున్నారు ఎంతగానో ఈ లోకంలో హింస పొందుతున్నారు కాబట్టి దేవుడు ఆ పరలోక రాజ్యానికి వీళ్ళకి ఇస్తుండే దేవుడు కాబట్టే ఆయన ఇచ్చే బహుమానం అదే మనకి కాబట్టి ఇంకో మాట ఏం చెప్తుందంటే మత్తాయి సువార్త ఐదో అధ్యాయము పదకొండవ వచనంలో కూడా నా నిమిత్తము జనులు కదా నీతి నిమిత్తము కదా కాబట్టి ఇక్కడ ఏమంటుండడు నా నిమిత్తం ఎందుకంటే మన ప్రభువే నీతిమంతుడు కాబట్టి ఆయన నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి కదా ఆయన నిమిత్తం మనం ఎప్పుడైతే వెళ్తే ఏం చేస్తారు నిందిస్తారా లేదా మన ప్రభువుని కూడా నిందించిరా లేదా ఈయన దేవుడు అని చెప్పుకుంటు ఈయన దైవదూషణ చేస్తుండు ఎట్లా దేవుడు చెప్పుకుంటాడు ఈయన మరియమ్మ ఏసేపు కుమారుడు కాడ ఈయన ఎట్లా పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని చెప్పుకుంటుడు ఈయన ఎట్లా నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటుడు కదా కాబట్టి ఆయన నిమిత్తం వెళితే ఖచ్చితంగా మనల్ని నిందిస్తారు ఎందుకంటే ఈ లోకము ఎప్పుడు సత్యాన్ని దేవుణ్ణి యాక్సెప్ట్ చేయదు కాబట్టి అది యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఆయన నిమిత్తం మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనల్ని నిందిస్తారు అలాగే మనల్ని హింసిస్తారు కాబట్టే చూడండి దేవులు హింస పొందిడా లేదా మన సవులు ఆయన దేవుణ్ణి ఎరగకముందు ముందు ఆయన చీకటిలో జీవించినప్పుడు ఆయన బిడ్డలను ఎంతగానో భయంకరంగా హింసించిండు ఎప్పుడైతే దేవుడు ఆయనని దర్శించిండో ఆయన ఆత్మీయ నేత్రాలకు స్వస్థతనిచ్చిండో ఎప్పుడైతే ఆయన దేవుడి మాట విన్నడో ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగిండో ఆయన కూడా ఏమైపోయిండు హింసల లేదా కాబట్టి దేవుడి నిమిత్తం నువ్వు వెళితే దేవుని పట్ల యథార్థంగా నువ్వు కలిగి ఉండి నువ్వు ఏంది సత్యమార్గంలో నడుచుకుంటూ వెళుతూ ఎలాంటి స్వార్థపూరితమైన లేకుండా ధనాపేక్ష లేకుండా ఎక్కడా ఈ లోకంలో గుర్తింపు లేకుండా నువ్వు క్రీస్తు కొరకు పౌరుషం కలిగి నువ్వు ముందుకు వెళ్తుంటే కచ్చితంగా మనల్ని లోకం నిందిస్తది ఖచ్చితంగా మనల్ని హింసిస్తుంది ఇంకా మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు కాబట్టే అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు కదా మన ప్రభువే జీవం దేవుడు ఆయన కూడా ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినరా లేదా ఆయన మీద కూడా దైవ దూషణ చేస్తుండు ఈయన ఎట్లా కుమారుడని కదా ఆయనని శిలువ కూడా వేసిండ్రా లేదా ఈయన దైవ దూషణ చేస్తుండు ఈయన దేవుడని చెప్పుకుంటుండు ఈయన యూదుల రాజు అని చెప్పుకుంటుండని ఆయనను కూడా సిల్వ వేసిండ్రా లేదా కాబట్టి ఇప్పుడు ఆయన నిమిత్తం మనం వెళుతుంటే ఇవన్నీ ఏంటి ఈ లోకంలో ఖచ్చితంగా శ్రమలా కాదా నిందలేంది హింసలేంది అబద్ధంగా చెడ్డ పలకడం ఏంది నీ గురించి అబద్ధ సాక్ష్యం చెప్పడం ఏంది ఇవన్నీ ఈ లోకంలో శ్రమ కదా కాబట్టి దేవుడు ఏం చెప్పాడు ఆయనను మీరు ధైర్యం తెచ్చుకొనిడి అన్నాడు నేను లోకములు జయించి ఉన్నానని ఎందుకంటే ఆయన నిమిత్తం నువ్వు వెళితే ఖచ్చితంగా ఈ లోకంలో నీకు శ్రమ కలిగితే నువ్వు కృంగిపోవద్దు ను ధైర్యంగా ఉంటే నీ మీద ఎంతమంది ఎన్ని నిందించినా ఎంత హింస చేసినా ఎన్ని నీ మీద చెప్పినా కదా నువ్వు ఖచ్చితంగా ఈ లోకంలో జయించి వెళ్ళిపోతావు మన ప్రభు ఈ లోకాన్ని జయించి వెళ్ళిపోయిండు కదా నిందలు పొందినా హింస పొందినా అబద్ధప మాటలు ఆయన మీద పలికినా ఆయనను ఎంతగానో శ్రమంలో నడిపించినా కానీ దేవుడు ఆయన చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేర్చిండా లేదా పాపుల కారు ఖచ్చితంగా ఆయన మరణించండు మనందరికీ పరిశుద్ధమైన జీవితం ఇచ్చండు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఆయన యొక్క రాజ్యానికి మన అందరినీ హక్కుదారులుగా చేసిండా లేదా కాబట్టే మనము కూడా ఆ రీతిగా చేయాలా ఆయన శిలువ ఎత్తుకొని మనం వెంబడించాలంటే ఆ శిలువ ఏంది ఈ లోక పాపమే కదా కాబట్టే నువ్వు కూడా మన ప్రభు ఎట్లయితే ఈ లోక పాపాన్ని మోసిండు మనము కూడా ఆయన భారం కలిగి మనము కూడా మొయ్యాలా కాబట్టి ఈ లోకంలో అనేకుల కొరకు మనం ప్రాయాసపడాలా అనేకుల తట్టు మనము ఎంతగానో దేవుడి లోకంలో తగ్గించుకున్నాడు ఆయన సాత్వికముతో మనము తగ్గించుకోవాలా మనకి ఓపిక ఓర్పు సహనము ఇవి ఉండాలా ఇవంటే దీర్ఘశాంతం ఉంటేనే మనం మంచితనంగా ఉంటేనే కదా నీ మాటలు ఎదుటి వారు వినగలుగుతారు ఎదుటి వారు నువ్వు చెప్పే మాటలు వాళ్ళ జీవితాలను ప్రభావితం చేస్తాయి అందుకే ఈ లోకంలో మనం మంచి సాక్షులుగా ఉండాలా కానీ మన మీద ఎలాంటి మరక ఉండడానికి వీల్లేదు కాబట్టి దేవుడు ఏమంటుంది ఇక్కడ మత్తాయి సువాత ఐదో అధ్యాయము పన్నెండో వచనంలో కూడా సంతోషించి ఆనందించుడి ఇది ఆనందమా కాదా మన ప్రభు ఆయన ఎంతగా కొరడా దెబ్బలు తిన్నా కానీ ఎంతగా ఆయనని ఉమ్మి వేసినా కానీ ఎంతగా హింసించినా నిందించినా ఆయనని ఎంతగా గాయపరిచినా కానీ ఆయన సంతోషించి ఆనందించిందా లేదా ఎందుకంటే ఈ లోకంలో ఆయన పాపులమై ఉన్న మనల్ని రక్షణలోకి నడిపించడానికే కదా పరిశుద్ధపరచడానికే కాబట్టి అది జరుగుతుంది కాబట్టి ఆయన వచ్చిన నిమిత్తం కూడా ఆయన చిత్తం కూడా అదే కాబట్టే ఈరోజు ప్రభు ఏం చేసిండు ఆయన సంతోషించి ఆనందించగలిగిండు ఈ రోజు నువ్వు కూడా ఇది చేయగలుగుతున్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలా శ్రమలను చూసి లేదా మనం అక్కడికి వెళ్తే ఏదో నిందిస్తారు ఏదో అవమాన పరుస్తారు మనల్ని హింస పెడతారు మనం అక్కడికి పోతే లేనిపోని అని కానీ ఇక్కడే దేవుడు చెప్తుండే నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు ముందు అడుగు వేస్తే నీ ముందు ఇంకో అడుగు మన ప్రభువే వేస్తాడు కదా కాబట్టే చూడండి ఎన్ని శ్రమలు వచ్చినా మనం ధైర్యంగా ఉండాలా సంతోషించాలా ఆ శ్రమల్ని చూసి ఆనందించాలా ఎందుకంటే నువ్వు ఎంతగా శ్రమల్లో వెళ్తున్నావంటే సైతాన్ రాజ్యము అంతగా కూలిపోతుందని అదే ఒక గొప్ప సూచక క్రియ నీ జీవితము ఎంతగా శ్రమల్లో నడుస్తుందంటే చూడండి ఆయన నిమిత్తం వెళ్తుంటే అంతగా దుష్టుడి రాజ్యం ఈ లోకంలో కూలిపోతుంది కాబట్టే నువ్వు ఆ రీతిగా శ్రమలు పొందుతున్నావు కాబట్టే వాడు ఓడిపోతుండడు కాబట్టే దేవుడు సంతోషించి మనల్ని ఆనందించమంటుండు కదా తర్వాత ఏమంటుండు పరలోకం మీ ఫలము అధిక ఎక్కడ ఈ లోకంలో కాదు కదా అందరూ ఈ లోకంలో నేను దేవుణ్ణి పొందుకుంటే నేను ఇల్లు కట్టుకున్నాను నేను మంచిగా కారులు కొనుక్కున్నాను నేను మంచిగా ఆశీర్వదింపబడినాను మంచిగా ఆస్తులు సంపాదించుకున్నాను నువ్వు ఇరవై నాలుగు గంటలు నీ జీవిత కాలం అంతా నీ బ్రతుకు దినములంతా నువ్వు వాటి కొరకే ఆశపడి ప్రార్థన చేసినావు కాబట్టి నువ్వు అవి పొందుకున్నావు ఆయన నిమిత్తం నువ్వు వెళ్ళి ఆయన బిడ్డలు కదా చెదిరిపోయిన బిడ్డలు పాపంలో ఉన్న వాళ్ళకు దేవుని తిప్పాలా రక్షణలోకి నడిపించాలా నేను రోగులను స్వస్థపరచాలా బంధకాలలో ఉన్న వాళ్ళని ఆ బంధకాల నుంచి నేను విడిపించాలా చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి నడిపించాలా దాని కొరకు నువ్వు నీ బ్రతుకు దినములంతా నువ్వు ప్రార్థన చేసి దాని కొరకు ప్రభువులో నువ్వు అడిగి ఇది పొందుకుంటావు కదా మన ప్రభు ఎట్లయితే ఈ లోకాన్ని జయించిండో అది పొందుకుంటాం కాబట్టి మనం ఆయన నిమిత్తము ఏది అడిగితే అది ఇస్తే దేవుడు మన దేవుడు కదా కాబట్టి ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలా మనల్ని మనం ఏం అడుగుతున్నామా ఏం వెతుకుతున్నామా దేని కొరకు ఈ లోకంలో ప్రయాస కాబట్టి చూడండి ఆయన పస్కా పండగప్పుడు అనేకులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అనేక గొప్ప సూచక క్రియలు చేసిండు ఆయన దగ్గరకు వాళ్ళు రోగులు స్వస్థపడిండ్రు దయ్యాలు వెళ్ళగొట్టిండ్రు అన్ని పొందుకొని పోయిండ్రు కానీ ఆయన కావాలనుకున్న వాళ్ళకి ఆయన ఇచ్చుకున్నాడు కదా ఆయనను కావాలని ఆశపడింది ఎవరు ఆ పన్నెండు మంది శిష్యులే కదా ఆయనను వెంబడించి ఆయన తట్టు తిరిగి ఆయనను కదా వాళ్ళు ఆయనని కావాలన్నారు కాబట్టి దేవుడు వారి వశం అయినాడు కాబట్టే వాళ్ళు గొప్ప సేవ చేయగలిగినరా లేదా కాబట్టి చూడండి మనము దేవుణ్ణి అడగాల ఆయన కొరకు వెతకాల ఆయన ఉంటే ఆయన వెండి ఏముంది బంగారం ఏముంది ఈ లోకంలో ఏ ఆస్తి ఏది ఆయనతో సాటి కదా ఆయనతో సాటి ఏదైనా ఈ లోకంలో ఉందా నువ్వు జీవం దేవుణ్ణి కలిగి ఉంటే ఈ లోకంలో నీకు మించిన ధనవంతుడు ఎవరున్నారు నీకు మించిన ఐశ్వర్యవంతుడు ఎవరున్నారు నీకు మించిన ఆస్తి ఇంకేమైనా ఉందా జీవం దేవుడే సర్వలోకాన్ని సర్వ సృష్టిని ఒక్క మాటతోనే సృష్టించిన అలాంటి దేవుడు నీలో ఉంటే నీకుంటే నీకు ఇంకా ఏంది కొదువా కదా కాబట్టి మనం ఈ లోకం కొరకు అడుగుతుంటాం కాబట్టి అది పొందుకుంటాము అది పోతే ఇంకొక సమస్య ఆ సమస్య పోతే ఇంకో సమస్య ఏదో సమస్య వస్తూనే ఉంది కానీ నువ్వు దేవుణ్ణే పొందుకుంటే కదా నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంత ఇరుకు ఇబ్బందుల్లో మనమున్నా మనము సంతోషించగలము ఆనందించగలము ఎందుకంటే మన ప్రభు మనలో ఉంటే మనకి ఎందుకు భయము ఎందుకు అవిశ్వాసము అపనమ్మకము అవిధేయత కాబట్టే దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే మనకి ఈ పరలోక మీ ఫలము అధిక మగులు వారు మీకు పూర్వ ప్రవక్తలను హింసించని కదా ప్రవక్తలు హింస పొందినరా లేదా బిడ్డలందరూ మళ్ళీ దివారాత్రములు ప్రార్థించేవాళ్ళు ఆయన స్వరం వినడానికి దాని కొరకు అడిగేవాళ్ళు ఆయన స్వరం వినడానికి దాని కొరకు వెతికేవాళ్ళు వాళ్ళు ఎంతగానో కదా తగ్గించుకొని ప్రార్థన చేసి వాళ్ళు ఎల్లప్పుడూ ఆయనని చూడడానికే కదా ఆయన మాటలు వినడానికే వాళ్ళు వాళ్ళ జీవితాలన్నీ సమర్పించుకొని దాని కొరకే దివారాత్రములు ప్రార్థన చేసేవాళ్ళు కానీ మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే పూర్వ మందుండిన ప్రవక్తలు కదా ఆయన నిమిత్తము ఎవరైనా పౌరుషం కలిగి నిలబడితే ఖచ్చితంగా వాళ్ళందరూ హింస పొందుతారు దేవుడే హింస పొందిండు ఆయన బిడ్డలము మనకెందుకు హింస ఉండదు అందుకే దేవుడు అంటుండు మీరు ఆనందించండి సంతోషించండి ఎప్పుడైతే మీరు ఈ లోకంలో శ్రమల్లో పోతున్నారో అప్పుడే అపవాది వాడు ఓడిపోతుండు కాబట్టి కదా నీకు ఆనందము సంతోషం దేవుడు ఏమంటుండి ఇక్కడ ఒకటో యుగాను నాలుగో అధ్యాయం నాలుగో చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు కాబట్టి మనమంతా ఎవరము రక్షణ పొందిన మనమంతా ఎవరమంటే క్రీస్తు బిడ్డలం క్రీస్తు రాజ్యానికి వారసులం కాబట్టి ఆయన రక్తంలో మనం కడగబడిన బిడ్డలం ఆయనని దేవుడుగా అంగీకరించిన మనము మనమంతా ఎవరము ఆయన సంబంధులము కాబట్టి దేవుడు మీలో ఉన్నవాడు కదా యేసు ప్రభు నీ వశం అయితే నీలో ఉన్నది ఎవరు కాబట్టి నువ్వు ఆయన నీ వశం అవడానికి ప్రయాస పడుతున్నావా ఈ లోకంలో ఎదుగుడానికి నువ్వు ప్రయాస పడుతున్నావా నువ్వు ప్రార్థన చేస్తున్నావు దివారాత్రంలో నువ్వు బ్రతుకు దినములంతా దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు ఈ లోకంలో బ్రతకడానికి ఈ లోకంలో ఎదగడానికి ఈ లోకంలో కొరకు నువ్వు ప్రయాసపడినావు అవి పొందుకున్నావు కానీ జీవం వల్ల దేవుణ్ణి నువ్వు పొందుకోలేదు కాబట్టి నీ జీవితం ఒక సమస్య పోతే ఇంకో సమస్య ఏదో ఒకటి వస్తనే ఉంది కానీ ఇక్కడ దేవుడు ఏం చదువుతాడు మీలో ఉన్నవాడు కదా ఎవరైతే ఆయన దేవుడు వారి వశం అవుతాడు వాళ్ళలో ఉన్నది ఎవరంటే క్రీస్తు ఉన్నాడు మన ప్రభువే ఉన్నాడు కాబట్టి లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కదా గనుక మీరు వారిని జయించి ఉన్నారు అందుకే దేవుడు చెప్పింది మనం దీని కొరకు దేవుణ్ణి అడగాల వెతకాలా ప్రాయాసపడాలా అని కనిపెట్టుకొని ఉండాలా నిరీక్షణ కలిగి ఉండాలా దేవుణ్ణి మనము కలిగి ఉండాలి ఆయనని మనం వశం చేసుకోవడానికే ఉండాల అప్పుడే నువ్వు గొప్పవాడి అవుతావు అప్పుడే నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు అప్పుడే ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వేముండవు శ్రమల్లో నువ్వు కృంగిపోకుండా నువ్వేం చేస్తావు శ్రమల్ని కూడా జయించగలిగే వాళ్ళలాగా ఉంటావు ఈ లోకంలో ఆయన నిమిత్తం నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోతావు ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని రాని నీ ప్రాణమైనా పోని నువ్వు దేనికి లొంగవు దేనికి బెదరవు దేనికి జడియవు ధైర్యంగా ఉంటావు ఎందుకంటే నీ తీర్మానం ఏంది బ్రతుకు ట క్రీస్తే చావైన మేలు కొని వెళ్ళినావు కాబట్టి ఆయన కొరకు ఉన్నంత కాలం నువ్వు పౌరుషం కలిగి నువ్వు ముందుకు వెళ్ళిపోతావు కాబట్టి దేవుడు చెబుతుంది మీలో ఉన్నవాడు ఎప్పుడైతే మన హృదయానికి శుద్ధి వస్తుందో మన ఆలోచనలకు స్వస్థత వస్తుందో మన నేత్రాలకు స్వస్థత వస్తుందో మన హృదయానికి స్వస్థత వస్తుందో మనకి స్వస్థత వస్తుందో ఆ స్వస్థత ఆయన పొందిన గాయాల్లోనే స్వస్థత ఆ గాయాల్లో ఆ రక్తంలో నువ్వు కడగబడినప్పుడు కదా అప్పుడే నీకు ఇది రాగలుగుతుంది కాబట్టి ఈరోజు మన హృదయానికి శుద్ధి ఉండాలా మన హృదయమే దేవుని ఆలయం కదా అదే పరిశుద్ధమైన స్థలం ఆయన పరిశుద్ధమైన స్థలంలోనే నివసించే దేవుడు ఈరోజు ఆ పరిశుద్ధమైన స్థలంలో నివసించాలా అంటే నీలో దేవుడు ఉండాలంటే నీ హృదయం ఉండాలా శుద్ధి అయ్యి ఉండాలా లేదా ఈరోజు నీ హృదయంలో ఏముంది కోపము కుళ్ళు కుట్ర అసూయ ద్వేషము ఒకరి మీద ఒకరి మీద ఇట్లాంటి గుణగణాలు మనం కలిగి ఉంటే నీలో ఎట్లా ప్రభు నీలో ఇలాంటి గుణగణాలు ఉంటే అది పరిశుద్ధమైన స్థలం ఎందుకు అవుతుంది ఎట్లా ఆ స్థలంలో ఆయన నివసించగలడు అంటే నీ హృదయంలో ఎట్లా దేవుడు ఉండగలడు కాబట్టే మన హృదయానికి స్వస్థత కావాల అప్పుడే దేవుడు నీలో నివసించగలడు అప్పుడే నీలో ఉన్నవాడు మన ప్రభుయే కాబట్టి ఆయన ఈ లోకాన్ని జయించగలడు అంటే నువ్వు కూడా ఈ లోకంలో జయించగలుగుతావు కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే మన హృదయము స్వస్థత కలిగి ఉండాల ఎందుకంటే ఈ హృదయమే అన్నిటికన్నా మోసకరమైంది కాబట్టి అదే అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలదు ముందు దీనికి స్వస్థత తెచ్చుకోవాలా హృదయానికి స్వస్థత లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఎవరికి లాభం ఎంత వాక్యం ప్రకటిస్తే ఏమి లాభం ఎంత సేవ చేసినని చెప్పుకుంటే ఏమి లాభం నీ హృదయమే అపగత్రంగా ఉండి అదే వ్యాధి కలిగిన ఉండి అదే స్వస్థత లేకుండా ఉండి అదే చీకటితనంతో కదా నిండి ఉంటే దానికి లేని స్వస్థత నువ్వు ఎంతగా వెళ్ళినా మనం ఎంతగా దేవుడి నిమిత్తం వెళ్ళినా వ్యర్థమే ఎప్పుడూ దేవుడు మన వశం అవుతాడంటే అక్కడ ఉంది ఆయన మన హృదయ అంతరంగమును ఇరిగిన దేవుడు కనుక ఆయన ఎవరికి వారి వశం అవ్వలేదనడంటే నీ హృదయ అంతరంగం ఏందో నా హృదయ అంతరంగం ఏందో ఆయన ఎరిగిన దేవుడు మనం వేషధారణగా ఉన్నామా పైకి ఒక మాట లోపల ఒక మాట కదా పైకి మాట్లాడే మాటలు వేరు లోపల ఉండే మాటలు వేరు పైకి కనిపించే రూపం వేరు లోపల కనిపించే రూపం వేరు అంటే నువ్వు తోడేలాగా పైకి కనిపిస్తూ నువ్వు గొరెలాగా మనం పైకి కనిపిస్తూ తోడేల రూపం కలిగి ఉంటే మనం అబద్ధమా కాదా మనలో అబద్ధం ఉన్నట్టా కాదా ఎట్లా నువ్వు దేవుని బిడ్డపోతావు కాబట్టే దేవుడు చెప్తుంది మనము దేవుడు ఏమంటుండంటే మన హృదయానికి స్వస్థత రావాలా మనలో వేషధారణ ఉండొద్దు మనలో యథార్థమైన హృదయమే ఉండాలా అది ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే ప్రభు చెప్తాడు కదా కాబట్టే దేవుడు చెప్తుంది ఏంటంటే ఈరోజు ఆయన నీలో ఉండాలంటే నువ్వు వేషధారణ జీవితం నుంచి నువ్వు బయటకు రావాలా నీ హృదయానికి స్వస్థత తెచ్చుకోవాలా అది కటిక చీకటి గమ్మి ఉంది ఈరోజు నీ హృదయం అంధకారంతో నిండి ఉంది భ్రష్టత్వంతో నిండి ఉంది వ్యాధి కలిగి ఉంది మన హృదయాలు వాటికి స్వస్థత తెచ్చుకోకపోతే ఎట్లా మన ప్రభు మనలో ఉండగలడు ఆయన నీలో ఉంటేనే నువ్వు ఈ లోకాన్ని జయించగలుగుతావు ఆయన నీలో ఉంటేనే ఆయన నిమిత్తం నువ్వు హింసబడినా కానీ నువ్వు సంతోషించగలుగుతావు ఆనందించగలుగుతావు ఎన్ని అవమానాలు వచ్చినా ఎంత నిందలపాలైనా ఎంతగా హింసించినా ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు సంతోషించగలవు ఆనందించగలవు కాబట్టి ఒకటో యోహాను నాలుగో అధ్యాయం ఐదో వచనంలో వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు లోకము వారి మాట విను కదా ఈ లోకం వింటది లోక సంబంధమైన మాటలు ఎందుకంటే ఈ లోకంలో వాడు కదా భూమి మీద చూసేవాడు కింద ఉన్న వాటినే చూసినాడు కింద ఉన్న వాళ్ళ మాటలే వింటాడు మనం పైనన్న వాటిని చూస్తే పైన దేవుడు ఉన్నాడు కదా ఆయనని కలిగి ఉన్న వాళ్ళే మన మాట వింటారు కదా శరీర సంబంధులు ఎట్లా ఆత్మ సంబంధమైన మాటలు వినగలుగుతారు కాబట్టే చూడండి మనము లోక సంబంధులు మాట్లాడుదురు లోకము వారి మాట విను కాబట్టే లోక సంబంధమైన మాటలు పొని మాటలు పుట్టించడం వాళ్ళ మీద వీళ్ళ మీద సనగడము గొనగడము వాళ్ళ మీద నేరాలు మోపడం వాళ్ళ మీద కోపం చూపించడం వాళ్ళ మీద ద్వేషం చూపించడం వాళ్ళ మీద నీ ఆహం చూపించడం నీ గర్వం చూపించడం కదా ఇవన్నీ ఏంది లోక సంబంధులు కదా ప్రభులో ఎక్కడ ఉన్నాయి ఆ గుణగాణాలు ఈరోజు ఇవి నువ్వు కలిగి ఉంటే నీలో ప్రభు ఎక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు లోక సంబంధులు మాట్లాడతావు కాబట్టి నీలాగా వినే కూడా ఈ లోక సంబంధమైన వాళ్ళే కాబట్టి నీ మాట వింటారు కాబట్టి దేవుడు మనకి ఎందుకు చెప్తున్నట్టు ఆరో వచనంలో మనము దేవుని సంబంధులు కదా మనం లోకస్థులం కాదు ఈ లోకంలో ఒక తీర్థయాత్ర లాగా వచ్చిన వాళ్ళం ఒక యాత్రికులమే కదా మనము ఈ లోకం మనకు శాశ్వతమా కాబట్టి ఈ లోకానికి ఒక తీర్థయాత్ర ఒక యాత్రికుల్లాగా వచ్చినావు అంతే తప్ప ఈ లోకస్థుడివి నువ్వు కావు మన ప్రభు కూడా ఒక యాత్రికుల్లాగానే ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎక్కడ ఈ లోకంలో శాశ్వతంగా ఉన్నాడు కాబట్టే తిరిగి ఆయన మళ్ళీ వెళ్ళి ఆయన ఆత్మగా మనతో ఉన్నాడు కదా ఇప్పుడు నువ్వు ఈ లోక సంబంధంలో మనం కాదు కాబట్టే ఈ లోకము లోక సంబంధులైన వాళ్ళ మాటలు వింటది వాళ్ళ మాటల ప్రకారంగా నడుచుకుంటది అట్లా జీవిస్తారు కానీ దేవుడు మనల్ని ఏం చదువుతుందంటే మనమంతా దేవుని సంబంధం ఎవరైతే దేవుని ఎరిగిన మన మాట విను కాబట్టి ఆయనను ఎరిగిన వాళ్ళే ఆయన మాటను వినగలుగుతారు కాబట్టి ఆ పరిసయలు శాస్త్రులు సద్దుకయలు ఎవరు వాళ్ళు లోక సంబంధమైన వాళ్ళు కాబట్టే వాళ్ళు దేవుని సంబంధులు కారు ఎందుకంటే వాళ్ళ హృదయం ఉంది కట్టిగా చీకటిగా అమ్మి ఉంది తో ఉంది అది భ్రష్టత్వంతో ఉంది కాబట్టి మన ప్రభు మాట వాళ్ళు వినలేకపోయినారు కాబట్టి నీ హృదయం కూడా తో ఉంటే పగలతో ప్రతీకారాలతో ద్వేషాలతో కోపాలతో అసూయలతో విమర్శిస్తూ సనుగుతూ గొనుగుతూ వారి మీద వీళ్ళ మీద నేరాలు మోపుతూ అబద్ధాలు చెబుతూ నువ్వు జీవిస్తే నువ్వు కూడా దేవుని మాట వినలేవు నువ్వు కూడా పరిసయులు శాస్త్రాలు సర్దుకయల్లాగా ఏమైపోయినావంటే నీ హృదయాన్ని కాఠిన్యపరుచుకున్నావు కాబట్టి నువ్వు సమాధాన దేవుని వాక్యాన్ని సాత్వికంతో స్వీకరించలేకపోతున్నావు నీ హృదయాన్ని నువ్వు స్వస్థత పరుచుకోలేకపోయినారు కాబట్టి దేవుడు మాట వాళ్ళు వినలేకపోయినారు ఈ లోకస్తులు కదా పరిశైలు శాస్త్రులు సర్దుకాయి కదా శరీర సానుగా ఈ లోకస్తులే ఆత్మానుసారంగా నడుచుకునే ఈ లోకస్తులు కాదు ఆత్మలో ఆశీర్వాదింపబడిన వాడు ఆత్మలో ఎదుగుదల కనిపిస్తుంది ఆత్మలో పరిపక్వం కనిపిస్తుంది కదా కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట విను కాబట్టి ఆయన మాట వినేది ఎవరంటే ఆయనని ఎరిగిన వాళ్ళు ఎవరంటే ఈ లోక సంబంధంగా నడుచుకొని వాళ్ళే మన మాట వింటారు వాళ్ళే మన మాటలను స్వీకరిస్తారు దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు కదా ఆ పరిసయులు శాస్త్రలు పరిసయులు సర్దుకాయలు ఆయన మాట వినలేదు కదా ఆయన చూడండి వాళ్ళ హృదయం కాటిన్యపరుచుకొని ఈ లోక సంబంధంగా నడుచుకుంటూ కదా వాళ్ళు అట్లా జీవించినారు కాబట్టి వాళ్ళ ఆత్మీ నేత్రాలకు ఏమొచ్చింది గ్రుడ్డితనం వచ్చింది కాబట్టి వాళ్ళ ఎదుట వెలుగు నిలబడి ఉందని కూడా చూడలేకపోయినారు వాళ్ళు కదా వాళ్ళ హృదయంలో స్వస్థత ఎక్కడ ఉంది కాఠిన్యం ఉంటే ఎక్కడ నువ్వు తగ్గించుకుంటావు నువ్వు హెచ్చించుకుంటే ఎట్లా నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు ఈరోజు క్రైస్తవులమైన మనము ఎక్కడ హెచ్చించుకుంటే ఖచ్చితంగా నీ హెచ్చింపును ఆయన తగ్గిస్తాడు నువ్వు కిరీటం పెట్టుకుంటే నీ కిరీటాన్ని ఓడగొడతాడు అది మనం జ్ఞాపకం చేసుకోవాలా ఈరోజు నువ్వు అహంతోనో గర్వంతోనో సేవలో వెళ్ళినా కానీ మనలో అహం గర్వం వస్తుంటది అవి వస్తే ఖచ్చితంగా నీకు అహం గర్వం కూడా ఆయన అణచివేస్తాడు ఎందుకంటే చూడండి మనకు కలిగి ఉన్నదంతయు మనం ఏది చేసినా అది మనం ఒక తల వెంట్రుక కూడా మనం రాల్చలేం మనకేముంది శక్తి బలం దేవుడే సమస్తం చేయగలిగేవాళ్ళు కదా ఆయన చేస్తున్నప్పుడు నువ్వు నిన్ను ఎట్లా హెచ్చించుకుంటావు కదా కాబట్టే చెప్తుండే దేవుడు మనం హెచ్చింపు జీవితం మనకి ఉండకూడదు నువ్వు ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుణ్ణిలో నువ్వు వెలిగింపబడతావు నువ్వు ఎంతగా హెచ్చించుకున్నావు అంతగా పాతాలంలోకి పడిపోతావు అంటే హెచ్చించుకునే వాళ్ళందరూ ఈ లోక సంబంధంగా పరిపక్వం వాళ్ళు శరీరంగా కాబట్టే ఈరోజు గలతి పత్రికలో అవివేకమైన గలతీలరా మొదట ఆత్మానుసారంగా నడుచుకున్న మీరు ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణం అయ్యంటే హెచ్చించుకోవడం వలనే కదా హెచ్చించుకుంటే ఎక్కడ నీలో కదా తగ్గింపు జీవితం ఉంటుంది కాబట్టి కోపం చూపగలవు ద్వేషం చూపగలవు ఆహం చూపించగలవు గర్వం చూపించగలవు కాబట్టి దేవుడు దేవుని సంబంధి కాని ఎవరైనా కానీ మన మాట వినడు హిందు కదా ఎవడైతే దేవుని మాట వినడో మనం ఇక్కడే వాడిని దేవుడు ఐడెంటిఫై చేయొచ్చు మన సేవలో ఎవరైనా దేవుని మాటలు వినకపోతే వాళ్ళ పరిస్థితి అయినా దేవుడు ఇక్కడ స్పష్టంగా చెబుతుండడు ఏంటంటే ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో కదా ఎవడైతే మాట వింటాడో వాడు సత్య స్వరూపైన ఆత్మ అంటే వాళ్ళే దేవుని కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళే దేవుని సంబంధులు వాళ్ళు వింటారు నీ మాట కాబట్టి నువ్వు కనిపెట్టొచ్చు ఎట్లా వీళ్ళు సత్య స్వరూపైన ఆత్మను కలిగి ఉన్నారని తర్వాత ఏమంటుండు భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొని చున్నాము కదా ఇక్కడ సత్య స్వరూపి అయిన ఆత్మ భ్రమపరుచు ఆత్మ కాబట్టి భ్రమపరిచే ఆత్మ అంటే లోక సంబంధమైన ఆత్మ కాబట్టి వాళ్ళు లోక సంబంధంగానే మాట్లాడతారు లోక సంబంధంగానే నడుచుకుంటారు లోక సంబంధమైన వారి మాటలే వింటారు కానీ దేవుని సంబంధులైన వారి మాటలు వినరు ఎందుకంటే హృదయ కాఠిన్యము కదా పరిచయాలు శాస్త్రాలు సర్దికాయలు కూడా ఏదులే కదా కదా వాళ్ళు ఎక్కడా దేవుడి మాట వినరంటే వాళ్ళు ఎట్లా జీవించండ్రు లోకానుసారంగా నడుచుకున్నారు ఈ రోజు నువ్వు కూడా వినలేకపోతున్నావంటే నీ హృదయాన్ని కాఠిన్యాన్ని కూడా తొలగించుకోలేక నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వేమంటా ఎవరైనా కానీ లోక సంబంధమైన వాళ్ళే కాబట్టి దేవుడు ఎందుకు చెప్తున్నంటే ఒకటో వ్యూహాను నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ప్రియులారా మనము ఒకరిని ఒకడు ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది కదా ప్రేమ ఉంటేనే సహింపు ఉంటది కదా దేవునికి ప్రేమ ఉంది కాబట్టి ఆయన కుమారుడుగా ఈ లోకంలో జన్మించి నిందలు పొంది అవమానాలు పొంది హింస పొంది శ్రమలు పొంది కదా ఆయన అది ఎందుకొరకంటే ఆ ప్రేమ మనల్ని ఏం చేయడానికి కాపాడుకోవడానికే కదా మనల్ని పరిశుద్ధపరచడానికే కదా మనకు నిత్య జీవం కదా ఆ ప్రేమ నీలో ఉండాలా అప్పుడు ఆ ప్రేమ దేవుని ప్రేమ ఏం చేసింది ఆయనని తగ్గించుకునేలాగా చేసింది ఆయన ఎక్కడా హెచ్చించుకోలేదు కదా ఈరోజు దేవుని ప్రేమ నీలో ఉంటే నీలో కూడా ఆ తగ్గింపు కనిపిస్తుంది హెచ్చింపు కనిపియదు అంటే నీలో సాత్వికంగా అనిపిస్తుంది ఎవరెన్ని విమర్శలించినా ఎవరెంత కోపం చూపించినా ద్వేషం చూపించినా నీ మీద అబద్ధప మాటలు చెప్పినా నిన్ను ఎట్లా చేసినా కానీ నువ్వు మాత్రం తగ్గించుకునే ఉంటావు కాబట్టే దేవుడు చెప్తుండో దేవుని ప్రేమ మూలంగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి దేవుని మూలముగా పుట్టిన వాడై ఎరుగును ప్రేమ ఎదుటి పట్ల ఉంటే నువ్వెట్లా అహం చూపగలుగుతావు కదా నువ్వెట్లా గర్వం చూపగలుగుతావు నువ్వెట్లా వాడి మీద ద్వేషం చూపగలుగుతావు ఎట్లా వాడితో వేద్యమాడతావు ఎట్లా వాడిది ను దోచుకోవాలని చూస్తావు వాడిని చంపాలని చూస్తావు వాడి మీద ఎట్లా సనుగుతావు ఎట్లా గొనుగుతావు వాడి మీద ఎట్లా అబద్ధాలు చెప్తావు వాడి మీద ఎట్లా నేరాలు అంటే వాడి మీద నీకు ప్రేమ లేదు కాబట్టే ఇవన్నీ చేయగలుగుతున్నావు అదే క్రీస్తు కలిగిన ప్రేమ నీలో ఉంటే నువ్వు ఇవన్నీ చేయం ఏం చేస్తావు సహిస్తావు మన ప్రభు సహించిందా లేదా ఆ సహింపు గుణం నీలో నాలో మనలో ఎక్కడన్నా ఉందా ఎట్లా నువ్వు ఈ లోకాన్ని జయించగలుగుతావు నువ్వే ఈ లోక సంబంధం నడుచుకుంటే నువ్వే అపవాది సంబంధి నువ్వెట్లా దేవుడి కొరకు ధైర్యం తెచ్చుకొని లోకాన్ని జయించగలుగుతావు నువ్వే దుష్టుడు బిడ్డగా జీవిస్తుంటే ప్రీస్తులేడు నీకు తండ్రిగా కాబట్టి చూడండి దేవుడిని మిగులంగా పుట్టిన వాడు ఎరుగును ఒకటో యోహను నాలుగో అధ్యయం ఎనిమిదో వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు ఎందుకంటే నీలో ప్రేమే లేకపోతే నీలో ప్రేమే లేకపోతే నువ్వు ఎట్లా ఎదుటి వారితో కదా నీ మీద నిందలేసినా అవమానాలు వేసినా నిన్నెంతగా శ్రమలు పెట్టినా నీ మీద ఎన్నెన్నో వేసినా కానీ నువ్వు సహిస్తావా లేదా మన ప్రభు సహించిండా లేదా ఆయన కలవరి శిరువులో ఆయన మరణించే ముందు కూడా సహించిండా లేదా వాళ్ళ కొరకు ప్రార్థన చేసిండా లేదా ఈ రోజు నీలో నాలో మనలో ఉందా ప్రార్థన అలాంటి గుణగణాలు నీలో నాలో మనలో ఉన్నాయా ఆ గుణగణాలు లేకపోతే నేను ఎట్లా దేవుడి కొరకు పోతున్నాను దుష్టుని జయిస్తున్నానని మనం ఎట్లా చెప్పగలుగుతాం మనలో దేవుడే లేకపోతే మనలో దేవుడు లేకపోతే ఎవరున్నట్టు ఉంటే దేవుడన్నా ఉండాలా నీలో నీ హృదయంలో లేదంటే సైతానన్నా ఉండాలా దేవుడు లేడంటే ఎవరున్నట్టు కాబట్టే చూడండి ఇది ఒక రకంగా మనల్ని మనం మోసపుచ్చుకోవడమా కాదా అందుకే మనం ఎన్ని వాక్యాలు ప్రకటించినా ఎంత ప్రార్థన చేసినా దేవుని కలిగిన హృదయం లేనప్పుడు క్రీస్తు కలిగిన మనసు లేనప్పుడు ఆయన ప్రేమ మనకి లేనప్పుడు నువ్వు ఎన్ని చేసినా అది దేవుడికి వేషధారణ లాగానే ఉంటది ఇంక్లూడ్ నాకైనా నేనైనా కానీ దేవుడి దృష్టికి ఎందుకంటే ఆయన ప్రేమ దేవుడు ఆయన ప్రేమ అందరి ఒకలాగానే ఉంటుంది ఈ లోకస్తుల ప్రేమ లాంటిది కాదు క్రీస్తు ప్రేమ ఈ లోకస్తుల హృదయం లాంటిది కాదు క్రీస్తు హృదయం ఈ లోకస్తుల లాంటి మనసు కాదు క్రీస్తు మనస్సు కదా కాబట్టి ఆయన ప్రేమ అందరి పట్ల ఒకలాగానే ఉంటది కాబట్టి ఆ ప్రేమ కొరకు ఎవరైతే ప్రాయాసడతారో ఆ ప్రేమ ఎవరిలో పరిపూర్ణం అవుతుందో కదా వాళ్ళు కదా కాబట్టి దేవుడు ఎందుకు చెప్తుండే మనము ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉండాలా ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వాలా దాని కొరకు మనం ఉండాలా ఆ ప్రేమ నీలో నాలో మనలో కనబడినప్పుడే నువ్వు దేవుని బిడ్డకు సంబంధించిన కాబట్టి మత్తాయిస్ వార్తలో చోకటో యోహాను మూడులో పద్నాలుగులో కూడా మనము సహోదరులను ప్రేమించు కనుక కదా ప్రేమిస్తే కనుక ఏమవుతుందంట మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము కదా అదే ప్రేమ లేకపోతే నువ్వు మరణంలోనే ఉంటావు కాబట్టి ప్రేమ లేని మరణమందు నిలిచి ఉన్నాడు ఎందుకంటే ప్రేమ లేకపోతే ఏమవుతుంది ప్రేమ లేకపోతే నీలో సహింపు లేకపోతే నీలో ఓర్పు లేకపోతే ఓపిక లేకపోతే సహనం లేకపోతే వాడిని నువ్వు ఎట్లా కోప్పడతావా లేదా వాడి ద్వేషం చూపిస్తావా లేదా వాడి మీద నేరాలు మోపుతావా లేదా నీ సహోదరుడు పట్ల వాడి మీద నువ్వు సనుగుతావా లేదా వాడి మీద అబద్ధాలు చెప్తావా లేదా ఇవన్నీ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్నట్ట ఆజ్ఞ అతిక్రమించి నడుచుకున్నట్టే ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే జీవంలోకి పోతాం ఆజ్ఞ అతిక్రమించి నడుచుకుంటే మరణంలోకి పోతాం అది ప్రభు మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తుడు మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మనము మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదము ప్రేమ లేని మరణమందు నిలిచి ఉన్నాడు అందుకే నిన్ను వల్ల ప్రేమించమన్నాడు నిన్ను నువ్వు అయితే ప్రేమించుకుంటావో ఆ ప్రేమ అందరి అలానే ఉండాలా అప్పుడే నీకు రోగం వస్తే నువ్వు రోగాన్ని బాగు చేసుకోవడానికి ప్రయాస పడతావా లేదా నీకు ఏదొచ్చినా నువ్వు నీ నీ వరకు కాబట్టి ఆ ప్రేమ నీలో ఉంటే వాళ్ళ కొరకు కూడా అలా ప్రయాస పడతావని చెప్తుడు దేవుడు కానీ ఈ చివరి కాలంలో ఎట్లా ఉంటుందంటే మత్తాయి సువార్త ఇరవై అధ్యాయము పన్నెండో వచ్చినము అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును కాబట్టి ఈ రోజు అక్రమము విస్తరించిందంటే అక్రమం విస్తరిస్తే హృదయం ఎట్లా భ్రష్టత్వము కదా कदाबे प्रेम चलारीमिक नीक ओर एक्टा सहनम सहिंप एडदे गोपेवाद नु तिपेश चूपेवाड़ की नु ति द्वे चू कीड़ेवा की तिगे नु प्रति कीड़ना दूषण की प्रति दूषण जेरा मोपतनाव सबद्ध कदा इवी प्रेम वाला जो अ प्रभु योजु अने प्रेम चलारी रोजुास्टल उेम उंे रोड धर्ना र्यी ए సహోదరుడు ప్రేమించే వాళ్ళు ర్యాలీలు ధర్నాలు చేస్తారా ఆ ప్రేమ చల్లారిపోయింది కాబట్టే చేస్తున్నారు కదా ఈరోజు నువ్వు ఎంత వాక్యోపదేశకుడి అయినా కావచ్చు నువ్వు ఎంత అంటే నువ్వు ఎంతైనా కానీ నువ్వు సర్ప ఎవరు ప్రేమ లేని వాళ్ళు ప్రేమ ఎవరిలో అయితే చల్లారిపోతుందో వాళ్ళంతా సర్ప ఎందుకంటే వాళ్ళంతా అపద్దికులు ఎందుకంటే వాళ్ళ హృదయం క్రీస్తుని కలిగి క్రీస్తు ప్రేమ లేని వాళ్ళంతా అబద్దికులే కదా ఉంటే వెలుగు చీకటి వెలుగు లేకపోతే చీకటే ఉండాలా ప్రేమ చల్లారిపోయింది ప్రేమ లేదంటే ఇక దేవుడు లేనట్టే కదా కాబట్టి వీళ్ళంత చీకటి సంబంధులు కానీ మనకు చెప్తుంది ఏంటంటే మత్తాయసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదమూడో వచనంలో అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడును కదా అంతము వరకు సహించాలంటే ముందు నీకు ప్రేమ ఉండాలా కదా నీ భార్య ఎంత దిట్టినా కానీ నువ్వు సహించినావంటే ఆమె పట్ల ప్రేమ కలిగి ఉంటేనే కదా నీ సహోదరుడు ఎంతగా నీ మీద ద్వేషం చూపించినా నువ్వు సహించినావంటే వాడి పట్ల నీకు ప్రేమ ఉండాలా లేదా ఈ ప్రేమ ఎక్కడ ఉంది ఈరోజు సంఘాల్లో కానీ सेवको गश्वास विुना ना चुत ना उजु मनो प्रेम सहिते गुण नील मनु अंत वरकू सहिस्ते रक्षिपड़तावनी देशक्य स्पष्ट ए सहित आज्ञा प्रकार सहित आज्ञ अति क्रमित नुक कदा कबे दे प्रभु प्रभु नीमें प्रवचिता నీ నామములో నేను దయ్యాలు వెళ్ళగట్టలేదా రోగులను స్వస్థపరచలేదంటే అక్రమం చేసిన వారిలారా లారా అన్నాడా లేదా దేవుడు ఎందుకంటే నీలో అక్రమము విస్తరించింది కాబట్టి నీలో ప్రేమ లేదు నువ్వు అక్రమం చేసిన వాడివి పో నా యుద్ధ నిండి అని అన్నాడా లేదా కాబట్టి దేవుడు ఎందుకు ఆ మాట చెప్పిండంటే ఇక్కడ ఏమంటుండడు మత్తాయి సువార్త ఇరవై నాలుగో అక్రమము విస్తరిస్తే అనేకుల్లో ప్రేమ చల్లారుతుంది ఇక్కడ మత్తాయి సువార్త ఏడో అధ్యాయంలో దేవుడు ఏం చెబుతుడు ఇక్కడంటే ఇరవై ఒకటో వచనంలో ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును కదా ఈరోజు ప్రభువా ప్రభువ అని ప్రార్థన చేస్తున్నావు ప్రభువా ప్రభు అని వాక్యం ప్రకటిస్తున్నావు కానీ ఎక్కడ ఆయన కలిగిన ప్రేమ నీలో ఉంది కదా తన తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అంతము వరకు సహించేవాడే రక్షింపబడతాడు వాళ్ళే తండ్రి చిత్తం మన ప్రభువు చివరి వరకు ఆ కలవరి సిరిలో ఆయన మరణించి తిరిగి లేచిన వరకు ఆయన సహించిండు ఏది నీలో నాలో మనలో ఆ సహింపు ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలా చెప్తున్నా నన్ను నేను ప్రశ్నించుకోవాలా నీలో ఉందా ఆ సహింపు కానీ నువ్వు చివరి వరకు సహిస్తేనే నువ్వు రక్షింపబడతావు అప్పుడే దేవుని చిత్త ప్రకారంగా చేసిన వాడవుతావు లేదంటే వేషధారకుడివే కదా ఎందుకు నీలో అక్రమము విస్తరించింది కాబట్టి క్రీస్తు ప్రేమ నీలో చచ్చిపోయింది నీలో ప్రేమ చల్లారిపోయింది కాబట్టి నువ్వు కోప్పడగలుగుతున్నావు ద్వేషం చూపించగలుగుతున్నావు అహం చూపించగలుగుతున్నావు గర్వం చూపించగలుగుతున్నావు ఎదుట వారి పట్ల నేరాలు మోపగలుగుతున్నావు ఎదుటి వారి పట్ల చెడుగా ఆలోచించగలుగుతున్నావు వాళ్ళ గురించి అబద్ధాలు చెప్పగలుగుతున్నావు వాళ్ళ మీద నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావు కదా ఎందుకంటే నీలో అక్రమం విస్తరించిందంటే నీలో పాపము విస్తరించింది కాబట్టే నీలో ప్రేమ చల్లారిపోయింది కానీ మన ప్రభు అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు అంటే అంతము వరకు క్రీస్తు ఈ లోకంలో సహించిందా లేదా ఆ కలవరి శిలువలో ఆ సహించే గుణం నీలో ఉందా నువ్వు ఎప్పుడైతే అప్పుడు వరకు సహించగలుగుతావో అప్పుడే తండ్రి చిత్తమును జయించిన వాడివిలాగా తండ్రి చిత్తము చేసిన వాడిలాగా నువ్వు ఉంటావు కాబట్టి ఇక్కడ ఏమంటుండే ఇరవై వచనంలో ఆ దినందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామంలో నేను సేవ చేయలేదా కదా నీ నామమున నేను దయ్యాలను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు ఎప్పుడు ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలవబడినప్పుడు చెప్తారు ఎందుకంటే నీ నామములో నేను ప్రవచించినాను కదా నీ నామంలో నేను దయ్యాలు వెళ్ళగొట్టినాను కదా అనేక అద్భుతాలు చేసినానంటే నీలో ఏమైపోయిందంట ప్రేమ చల్లారిపోయింది కదా అప్పుడు నేను మిమ్మను ఎన్నడును ఎరుగను ఎందుకంటే నీలో లేదు క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ ఏమైంది ఈ లోకానికి దేవుణ్ణి రప్పించింది ఎన్నో నిందలు భరించేలాగా చేసింది ఎన్నో అవమానాలు భరించేలాగా చేసింది అన్నిటినీ సహించేలాగా ఆ ప్రేమ ఈ లోకంలో నిలిచి ఉందా లేదా కదా ఈరోజు ఆ ప్రేమ నీలో ఉంటే ఆ ప్రయాసం నీలో ఉంటే ఆయన నిన్ను ఎరిగిన దేవుడు కదా ఇది లేకపోతే నిన్న ఆయన ఎట్లా ఎరుగుతాడు కాబట్టి అది వీళ్ళలో లేదు కాబట్టే దేవుడు ఏమంటుడు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను ఎందుకంటే నా ప్రేమ మీలో లేదు మీరు అక్రమము చేసిన వాళ్ళు కాబట్టే అక్రమము చేయువారులారా కదా అక్రమము విస్తరిస్తే ఏమైపోతుంది అనేక అంత్యదినాల్లో మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది కాబట్టి ఆ క్రీస్తు కలిగిన ప్రేమ వీళ్ళలో లేదు కాబట్టి కదా దేవుడిని వీళ్ళు ఎరగలేరు కదా దేవుడు చెప్పిండా లేదా ప్రేమ లేనివాడు దేవుడిని ఎరుగుడని కాబట్టి ఆ ప్రేమ వీళ్ళలో చల్లారిపోయింది కాబట్టి దేవుడు వీళ్ళు ఎరగల వీళ్ళ లోక సంబంధులు కాబట్టే దేవుడు ఎరుగునన్నాడు నువ్వు పరలోక సంబంధమైన వాడు అయితే దేవుడు నిన్ను ఎరిగేవాడు కదా కాబట్టే దేవుడు ఏమంటాడు నువ్వు అక్రమము చేయు వారులారా నా యొద్ పోండ్ అని వారితో చెప్పుదును కదా నీలో నాలో అంతము వరకు సహించాలంటే ఏముండాలా ప్రేమ ఉండాలా అది చల్లారిపోతే నువ్వు ఎట్లా సహించగలుగుతావు అది నువ్వు చల్లారిపోతే ఆజ్ఞ ప్రకారంగా ఎట్లా నడుచుకోగలుగుతావు కాబట్టే దేవుడు మనకి చెప్తుంది నా యుద్ధ నుండి పోండని వారితో చెప్పేను కాబట్టి దేవుడు మనకి ఈ మాటలు చెప్తున్నాడు మనలో ఆయన ప్రేమ చల్లారిపోకూడదు సహించాలా అన్నిటిని ఎన్ని నిందలు పెట్టినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ నువ్వు ధైర్యంగా ఉండాలా అప్పుడే ఈ లోకాన్ని నువ్వు జయించగలుగుతావు నువ్వు ధైర్యంగా ఉండి మనమైతే ఎదుటి వారి పట్ల క్రీస్తు ప్రేమనే చూపించాలా వాడు వచ్చి నీ గొంతు మీద కత్తి పెట్టి కోసినా గాని వాడితోను నువ్వు ప్రేమనే చూపించాలా అంటే అలా సహించాలా అలా నువ్వు దేవుళ్ళో పరిపూర్ణం అవ్వాలా ఆయనలో నువ్వు అట్లా ఎదగాల ఆయన అట్లా ఎదగాలంటే నీ వల్ల నా వల్ల అవుతదా ఈ లోకంసారంగా జీవిస్తే అవుతదా కాబట్టి మనలో క్రీస్తు ఉండాలా అప్పుడే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాము కాబట్టి చూడండి ఒకటో యోహను మూడో అధ్యాయము పదిహేనో వచనంలో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు కదా కదా ప్రేమ లేకపోతేనే కదా ద్వేషం వచ్చేది ప్రేమ లేకపోతేనే కదా నీలో కోపం వచ్చేది కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చదువుతుండో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఆజ్ఞ అతిక్రమించి నడుచుకున్న వాళ్ళు ఏ నరహంతకుని నిత్య జీవం ఉండదని మీరు ఇరుగుదురు కదా నిత్య జీవం ఎక్కడుంది కాబట్టి మీరు అక్రమం చేసిన వారి అన్నాడు ప్రభు ఎందుకంటే నీ నామంలో నేను ప్రవచించినాను దయ్యాలు వెలగొట్టినాను అద్భుతాలు చేసినా ఎరగనన్నాడు దేవుడు ఎందుకంటే నీలో ఏమీ లేదు ప్రేమ లేదు ప్రేమ లేనప్పుడు ఏమొస్తుంది ద్వేషం వస్తుంది నీ సహోదరుడు పట్ల అదేని నీ సహోదరుడు ప్రేమ ఉంటే నువ్వు జీవంలోకి పోతావా లేదా మరణంలో నుండి జీవంలోకి కాబట్టే ప్రేమ లేనివాడు మరణం అందు నిలిచి ఉన్నాడంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా పాపం వలన వచ్చే జీతమేంది మరణం కాబట్టే దేవుడు చెప్తుండు కాబట్టి ఏ నరహంతకుని నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు మత్తాయి సు వార్త ఐదో ఆధ్యాయం ఇరవై నేను మీతో చెప్తున్నది తన సహోదరుడు పట్ల ప్రతివాడు విమర్శకు లోనగును మన సహోదరుని చూచి వేద్దుడ అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును వీళ్ళంతా వీళ్ళ క్రియలు ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోలేదు కాబట్టి ఆ జీవగ్రంథంలో వీళ్ళ పేరు ఉండదు ఎందుకంటే అక్రమం చేసిన వారి పేరు జీవగ్రంథంలో ఎట్లా ఉంటది అక్రమం చేసిన వాళ్ళలో వాళ్ళ పేరు జీవగ్రంథంలో లెక్కించబడతద ఆయన కొరకు ఆయన నిమిత్తం హింసింపబడే వాళ్ళు నిందలు భరించే వాళ్ళు అవమానాలు భరించే వాళ్ళు హింసను కూడా సహించి అంతం వరకు ఉండి ఆ ప్రేమ చూపించే వాళ్ళే ఆ జీవగ్రంథంలో ఉంటారు కదా కాబట్టే చూడండి దేవుడు ఈ మాటలు నీకు చెప్తుండు కాబట్టి ఒకటో యోహాను రెండో అధ్యయం నాలుగో వచనంలో ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు కదా దేవుణ్ణి ఎరిగి ఉన్నాను అని చెప్పుకొనుచు ఇల్లే కదా ప్రభు ప్రభు నీ నామంలో ప్రవచించలేదా నీ నామంలో నేను రోగులను స్వస్థపరచలేదా నీ నామంలో అద్భుతాలు చేయలేదా అని చెప్పేది ఎవరు ఆయనని ఎరిగి ఉన్నానని చెప్పుకునే ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు కదా ఈ రోజు దేవుడి నామంలో నేను ప్రవచిస్తున్నాను రోగులను స్వస్థపరుస్తున్నాను అద్భుతాలు చేస్తున్నాను అని చెప్పుకుంటూ నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడివైతే నువ్వు ఎవరి అపద్ధికుడివి కదా వాణిలో సత్యమే లేదు అందుకే అక్రమము చేయగలిగిన వాళ్ళు కదా కాబట్టే చూడండి ఒకటో యువను రెండులో ఐదో వచనం చెప్పేసి ఇంకా నేను ఆపేస్తాను ఆయన వాక్యము ఎవడు గైకొను కదా ఆయన వాక్యము ఎవడు గైకొను వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్న వాళ్ళే కదా వీళ్ళేమో నేను దేవుడిని ఎరిగి ఉన్నానని చెప్పుకుంటున్నాను దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువ నీ నామములో నేను ప్రవచించినాను ప్రభువ నీ నామములో నేను రోగులను స్వస్థపరిచినాను అద్భుతాలు చేసినాను అనేక సంఘాలను స్థాపించినాను అనేక చోట్ల వెళ్ళి నీ ప్రకటించినాను అనేక విశేషాలు చేసినాను ప్రభువ అని వీళ్ళు చెప్పుకుంటుంటే దేవుడేమంటుడు అక్రమం చేయి వారులారా నా యొద్ధ నుండి పోండి నేను నిన్ను మిమ్మల్ని ఎప్పుడు ఎరగలేదు ఎందుకు ఎరగలేదని చెప్తుండంటే నువ్వు ఆయనని ఎరిగి ఉన్నానని చెప్పుకుంటున్నావు ఆయన ఆజ్ఞలే నువ్వు అయిపోనట్లేదు కాబట్టి నువ్వు ఆపద్ధికుడివి అంటే నువ్వు అక్రమం చేసిన వాడివని చెప్తున్నాడు దేవుడు నీలో సత్యం లేదు కాబట్టి నీలో సత్యం లేదు కాబట్టే ను నా యుద్ధ నుండి తొలగిపోండి అని దేవుడు కానీ ఎవరైతే ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనిచ్చు ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునే వాళ్ళలో ఏముంటదంట దేవుని ప్రేమ నిజముగా కదా నిజము సత్యము కదా వేషధారణ కాదు ఆ ప్రేమ అది నిజముగా పరిపూర్ణమాయను ఈ ప్రేమ కొరకే మనం ప్రయాసపడాల ఈ ప్రేమ కొరకే మనం పరిపూర్ణం అవడానికే ప్రయాసపడాల ఈ ప్రేమ దేవుడిని కూడా ఈ లోకానికి రప్పించింది మన అనేక నిందలు భరించేలాగా చేసింది అనేక శ్రమలు సహించేలాగా చేసింది అనేక అవమానాలు కానీ శ్రమలు అన్ని ఆయన ప్రాణాన్ని కూడా మన పెట్టేలాగా ఏం చేసింది క్రీస్తు ప్రేమ చేసింది ఈ ప్రేమ నీలో నాలో మనలో నిజముగా పరిపూర్ణమైనప్పుడే మనము అంతము వరకు సహించగలుగుతాము అంతము వరకు దేవుడి కొరకు పౌరుషం కలిగి మనం నిలబడగలుగుతాము ఎన్ని శ్రమలు వచ్చినా మనం ధైర్యంగా ఉండగలుగుతాము మనం ఈ లోకాన్ని జయించగలుగుతాము కాబట్టి ఏసు ప్రభు యొక్క ప్రేమ కొరకు ఆ ప్రేమ మనలో పరిపూర్ణం అవడానికి కొరకు మనం ప్రయాసపడాలా అది రావాలంటే ముందు నీ హృదయానికి ఉన్న చీకటితనము పోవాలా కాఠిన్యము పోవాలా నీ హృదయానికి స్వస్థత రావాలా నీ హృదయం ఏమవ్వాలా పరిశుద్ధమైన ఆలయం లాగా అప్పుడే ఆ ఆలయంలో ఈ పరిశుద్ధమైన దేవుడు ఉండగలుగుతాడు ఆయన నీలో ఉన్నప్పుడే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది కాబట్టే దేవుడు మనకి ఈ మాటలు చెప్తుండు కాబట్టి చూడండి ఎందుకు మన హృదయానికి స్వస్థత కావాలంటే మత్తాయి సు వార్తలో ఉంది పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచనములు ఏంటిదంటే నీకు దురాలోచనలు ఎక్కడి నుంచి నరహత్యలు వ్యభిచారములు వేషగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును కదా దురాలోచనలు వచ్చినప్పుడే నీలో కోపము ద్వేషము నేరాలు మోపడము అబద్ధాలు చెప్పడము సనగడము గొనగడము ఇవన్నీ దురాలోచనలు నరహత్య అంటే ఏంది మీ సహోదరుని ద్వేషం చూపిస్తే నువ్వు నరహంతకుడివి కదా వ్యభిచారములంటే నీ కళ్ళకి స్వస్థత లేకపోతే నువ్వు మోహపు చూపులు చూస్తావు కదా కాబట్టి నువ్వు వ్యభిచారం చేయగలుగుతున్నావు వేషగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయంటే మన హృదయంలో నుండే వస్తాయి అందుకే హృదయము అన్నిటికన్నా మోసకరమైనది వ్యాధి గలది ముందు దానికి స్వస్థత కావాలా హృదయ శుద్ధి కలిగితేనే నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు హృదయ శుద్ధి కలిగితేనే అంతము వరకు నువ్వు సహించగలుగుతావు నీ హృదయానికి స్వస్థత ఉంటేనే దేవుడు నీలో నివసించగలడు అప్పుడే మనలో ఉన్నది ప్రభువు కాబట్టి మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం అందుకు కావాలా మన హృదయానికి స్వస్థత అందుకు కావాలా మన కళ్ళకు స్వస్థత అందుకు కావాలా మన ఆలోచనలకు స్వస్థత అందుకు కావాలా మన నడవడికకు స్వస్థత కదా ఇవి ఉంటేనే మనం ఆయన కొరకు సహించగలుగుతాము శ్రమలన్నీ కాబట్టి చూడండి యోహాను సువార్తలో ఎనిమిదో అధ్యాయ నలభై వచనంలో మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు కదా లోక సంబంధమైన మాట్లాడే లోక సంబంధమైన మాటలు వినే వాళ్ళంతా ఎవరంటే అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు వాడు దురాశలు నెరవేర్చడమే కదా సైతాన్ని పనింది అందరి మీద నేరాలు మోపడమా కాదా అందరినీ విమర్శించడమా కాదా అందరి మీద ద్వేషం చూపించడమా కాదా కాబట్టి వాళ్ళు ఉన్న దురాశలు నీ హృదయానికి స్వస్థత లేదు ఎందుకంటే నీ హృదయంలో ఏమున్నాడు దుష్టుడు ఉన్నాడు కాబట్టి నువ్వు దురాలోచనలు వాడివి నువ్వు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి కదా నరహంతకుడు వాడు ద్వేషం చూపించేవాడు కాబట్టి వాడు నరహంతకుడేయండి సత్యమందు నిలిచిన వాడు కాడు కదా వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు కాబట్టి చూడండి తన సహోదరును ద్వేషించే వాడు ఎవరు నరహంతకుడు అన్నాడు ఏ నరహంతకు నీ నిత్య జీవం ఉండదన్నారు కాబట్టి నిత్య జీవం ఉండాలంటే నువ్వు సత్యమైన మార్గంలో ఉండాలి కదా మన ప్రభువులో కాబట్టి దుష్టుడు సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు ఎందుకంటే వాడు అపద్ధికుడు కదా ఈరోజు ఆయన ఆజ్ఞలు ఆయనను ఎరిగి ఉన్నానని మనం చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలు గై కొనపోతే నువ్వు అపద్దికుడివి కదా కాబట్టి దేవుడు చెప్తుండు వాడు అబద్ధికుడు కాబట్టి వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించుటచ్చేనే మాట్లాడుచును వాడు అబద్ధికుడు కనుక అబద్ధమునకు జనకుడై ఉన్నాడు కాబట్టి చూడండి మనము ఎట్లా ఉన్నాం దేవుని మాట వినే మనమైతే మన హృదయాలను మన ఆలోచనలను మనం స్వస్థపరుచుకోవాలా మనం పరిశుద్ధంగా ఉండాలా క్రీస్తు కలిగిన ప్రేమ మనలో పరిపూర్ణం అయితేనే అన్నిటిని సహించగలుగుతాము అన్నిటిని భరించగలుగుతాం కదా కాబట్టి ఆ అంతము వరకు దేవుడు ఆయన మరణించి తిరిగి లేచిన వరకు కూడా సహించిందా లేదా ఈ లోకంలో కాబట్టి ఈరోజు క్రీస్తుని పోలి నడుచుకుంటే నువ్వు కూడా ఆ పని చేయాలా లేదా ఆ సహించే గుణం మనలో ఉందా ఎందుకు లేదంటే మనలో ప్రేమ లేదు చల్లారిపోయింది ఎందుకు చల్లారిపోయిందంటే ఈ లోక సంబంధమైన మాటలే కదా నీతో మంచిగా ఉంటే నువ్వు నా మాట వింటావు అన్నట్టు నీతో మంచిగా లేననుకో నువ్వు నా మీద ఏం చూపిస్తావు ద్వేషం చూపిస్తావు కదా నన్ను ఏం చేస్తావు దూరం పెడతావు నీలో ఎక్కడ ఉంది క్రీస్తు ప్రేమ నాలో ఎక్కడ ఉంది ఇలాంటి క్రియలు ఉంటే ఉన్నాయి మనలో ఇలాంటి క్రియలు ఉంటే క్రీస్తు ప్రేమ ఉందా మనలో కాబట్టే చూడండి మనం అపద్ధికులం అందుకే మనం ఆయన నామంలో ప్రవచించినా ఎన్ని స్వస్థతలు చేసినా ఎక్కడికి సేవకి కదా ఆయన నిన్ను నన్ను ఎరగడంటున్నాడు ఎందుకంటే ఆయన ఆజ్ఞలే నువ్వు అయికొని నడుచుకోకపోతే ఆయన ప్రేమనే నీలో లేకపోతే ఆయన సహించిన గుణమే నీలో లేకపోతే నువ్వెట్లా ఆయన వాడి అవుతావు పోలి నడుచుకున్న వాడు ఎట్లా ఆయన బిడ్డ ఎట్లా అవుతావు కాబట్టి మనకి తండ్రి ఎవరు ఆ రీతిగా లేని వాళ్ళకి అపవాదే తండ్రి అని చెప్తుడు కాబట్టి యాకోప రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము పదో వచనంలో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడే ఆయన మిమ్మల్ని హెచ్చించును కాబట్టి ఆయన దృష్టికి మనం తగ్గించుకోవాలా కదా తగ్గించుకున్న వాడే కోపాడలేడు ద్వేషం చూపలేడు అహం చూపించడు గర్వం చూపించడు ఎదుటి పట్ల నేరాలు మోపలేరు ఎదుటి పట్ల అబద్ధాలు చెప్పలేరు వాళ్ళ మీద వీళ్ళ మీద సనగలేరు లేని వార్తలు చెప్పలేరు కదా కాబట్టే తగ్గించుకొని ఏం చేస్తాడు అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తానంటుండడు దేవుడు అదే కాబట్టి మనం అంతమ వరకు సహించిన వాడే తగ్గించుకోగలుగుతాడు తగ్గించుకున్నప్పుడే కదా సహింపు ఓపిక ఓర్పు సహనం ఎప్పుడు వస్తుంది తగ్గించుకున్నప్పుడే వస్తుంది ఎదుటివారు నేను కొడితే నువ్వు తగ్గించుకుంటేనే కదా నువ్వు సహించినప్పుడే కదా వాడి మీద తిరిగి కొట్టకుండా నువ్వు ఉండగలుగుతావు వాడు తిట్టినా తిరిగి తిట్టకుండా ఉండగలుగుతావు కదా వాడు నీ మీద నేరాలు అబద్ధాలు చెప్పినా తిరిగి నేరాలు అబద్ధాలు చెప్పకుండా చర్యకు ప్రతి చర్య కదా కోపానికి ప్రతి ద్వేషానికి ప్రతి దూషణకి ప్రతి ఇలాంటి నువ్వు చెయ్యవు కదా కాబట్టే మనం తగ్గించుకోవాలా ఆయన రాకడికి అతి సమీపంగా మనం ఉన్నాం కాబట్టి మనకి దేవుడి ఈ మాటలన్నీ చెప్తుండు కాబట్టి మనలో దేవుని ప్రేమ పరిపూర్ణం అవ్వాలా కాబట్టి ఆ ప్రేమ కొరకు మనం ముందుకు సాగిపోవాలా కాబట్టి దేవుడు మనకి ఎందుకు చెప్తుందంటే ఇక్కడ ఒక వచనంలో ఏముందంటే సామెతలో ఇరవై అధ్యాయం పదో వచనంలో శ్రమ దినమన నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని కాబట్టి ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది కదా అయినను ధైర్యం తెచ్చుకోండి నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానను కాబట్టి ఇప్పుడు శ్రమ నీకు వచ్చింది ఈ లోకంలో ఆ దిన నువ్వు ఉంటే నువ్వు కృంగిన ఎడల నువ్వేమైపోతావంట చేత కాని అవుతావంట కాబట్టి మనం చేత ఉండొద్దు సమస్తము చేయగలిగే వాడిలాగా ఉండాలా అలా ధైర్యం మనలో ఉండాలా కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే ఈ శ్రమల దినాల్లో అనేకులు ఏమైపోతారంట కృంగిపోతారు కృంగిపోయిన వాళ్ళంతా ఏమైపోతారు ఏమీ చేయలేని చేత వాళ్ళలాగా అయిపోతారు కానీ శ్రమల దినాల్లో మనం కృంగిపోకుండా శ్రమల దినాల్లో ధైర్యంగా నిలబడితే సమస్తము చేయగలిగే వారిలాగా పెడతాడు మన ప్రభు కాబట్టి మనం ఎక్కడ కృంగిపోవద్దు ఎక్కడ ఈ లోకానుసారంగా నడుచుకోవద్దు లోకస్తుల మాట అసలు వినొద్దు లోకస్తులు చూపించే గుణగణాలే మనలో చూపించొద్దు మనలో దేవుని గుణగణాలు ఆయన చూపించిన ప్రేమనే అంతము వరకు ఈ లోకంలో మన కాలం ముగించే వరకు ఆయన దగ్గరకు చేరుకునే వరకు మనం సహిస్తూ ఆ క్రీస్తు చూపించిన ఆ కలవరిశలులో ఆ ప్రేమనే మనం చూపించాలా ఆ రీతిగానే మనం ముందుకుపోవాలా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏ నీకు వందనాలు ప్రభ అవును ప్రభా మేము ఎంత ప్రార్థన చేసినా ప్రభా ఎంత సువార్త ప్రకటించినా ప్రభా ఎన్ని అద్భుతాలు చేసినా కానీ ఎంతమంది రోగులను స్వస్థపరిచినా కానీ ప్రభాయన మీ ప్రేమ లేకపోతే నీ ఆజ్ఞలు మేము గైకొని నడుచుకోకపోతే మేము అపద్ధికులము ప్రభ అక్రమము చేసిన వారులారా అంటున్నావు ప్రభా కాబట్టి ప్రభా నీ ప్రేమ మాలో నిజముగా పరిపూర్ణం అవ్వాలా ప్రభా నిజము అంటే అది వేషధారణ కాదు ప్రభా కాబట్టి వేషధారణ జీవితం మన ఉండొద్దు ప్రభ తోడేళ్ల జీవితం ఉండొద్దు ప్రభ గొర్రెల జీవితమే ఉండాల కానీ ఈ లోకం ప్రభ గొర్రెపిల్ల గొర్రె చర్మం కప్పుకునే ఉంటారు కానీ లోపల తోడేళ్ల రూపం ప్రభ హృదయమంతా ప్రభ కోపాలతో ద్వేషాలతో అసూయలతో కుళ్ళు కుట్రలతో ఆయన స్వార్థంతో ప్రభ ధనాపేక్షతో ప్రభ నాయన ఆయన ఉన్నారు ప్రభ మాకు అలాంటి హృదయము వద్దే వద్దు ప్రభ మా హృదయానికి శుద్ధి ఈ హృదయమే అన్నిటికన్నా మోసకరమైనది అన్నిటికన్నా వ్యాధి కలదన్నవు ప్రభ కానీ మీరు పొందిన గాయములోనే స్వస్థ అన్నావు ప్రభ ఆ పొందిన గాయాల ద్వారా మా హృదయాన్ని నాయనా ఈ యొక్క వ్యాధిని మీరు స్వస్థపరచండి ప్రభ ఆలోచనలను స్వస్థపరచండి నాయన ప్రభ నీ పట్ల నేనేమైనా ఆయాసకరంగా ప్రభ నా బ్రతుకు దినములంతా ఏదైనా పాపం చేసి ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోకుండా నడుచుకోకుండా ఉంటే నాయన ఎదుట నా పాపాలను ఒప్పుకుంటున్నాను మీరు నమ్మదగిన దేవుడు ప్రభ కాబట్టే ప్రతి దుర్నీతి నుండి ప్రతి పాపం నుండి నాయన తండ్రి స్వస్థపరిచే దేవుడు నీవే ప్రభా పరిశుద్ధ పరిచే దేవుడు నీవే కాబట్టి ప్రభ నా పాపాలను ఎదుట ఒప్పుకుంటున్నాను ఏదైనా నీ పట్ల ఆయాస్కరమైనది నా చేసి నన్ను క్షమించు ప్రభా నన్న నీ ప్రేమ పరిపూర్ణం అవ్వాలంటే ముందు నా హృదయానికి స్వస్థత రావాలా నా హృదయాన్ని స్వస్థపరచండి ఆ హృదయం అంతరంగం ఎరిగిన దేవుడు మీరు కాబట్టి ఒకవేళ నా హృదయం నీ పట్ల ఏదైనా వ్యాధి కలిగిన హృదయం ఉంటే ఆయన స్వస్థపరిచి నాయన ఆ హృదయంలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభ నా హృదయాన్ని పరిశుద్ధ స్థలము ఆలయంగా ఆ పరిశుద్ధమైన దేవుడు మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఎప్పుడైతే నా హృదయంలో మీరు ఉంటారో నాలో మీరుంటారో ప్రభా అప్పుడు మీలో ప్రేమ నాలో నిజముగా పరిపూర్ణం అవుతుంది ప్రభా అప్పుడు నేను ఈ లోకాన్ని జయించగలుగుతాను అంతము వరకు అన్నిటిని నేను సహించగలుగుతాను ఓపిక ఓర్పు సహనము దీర్ఘశాంతం ఉంటది ప్రభా ఎక్కడా శ్రమల దినాల్లో నేను కృంగిపోయి చేతగాని వాళ్ళలాగా ఉండకుండా శ్రమల దినాల్లో ధైర్యంగా నిలబడి సమస్తమును చేయగలిగి నీ చిత్తము నెరవేర్చే ఉంటాను ప్రభా అలాంటి స్థితిలో నన్ను పెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా వాక్యం ద్వారా నవరం ద్వారా మాట్లాడి బలపరిచి నాయనా తండ్రి మీరు నాయనా తండ్రి మాట్లాడినందుకు నీకు వంద నాలుగు కృతజ్ఞతాస్థులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడా తండ్రి నీకు వందనాల ప్రభా ఎవరైతే ప్రభా నైనా అక్కడ ట్రైబల్ ప్రాంతానికి వెళ్ళిండ్రో ప్రభా చంద్రశేఖర్ బ్రదర్ కానీ రవి బ్రదర్ కానీ ప్రభా వనాస్మస్ బ్రదర్ ప్రభా వాళ్ళ టీం అంతా వెళ్ళిండ్రు వాళ్ళు వెళ్ళే ప్రతి చోట మీరే తోడుగా ఉండి గొప్ప సేవ వాళ్ళ ద్వారా మీకు మహిమకరంగా జరిగించండి అనేకులు వాళ్ళ పాపాలు ఒప్పుకొని వాళ్ళంతా పవిత్ర పరిశుద్ధ పరచబడాలా ప్రభా వాళ్ళంతా ప్రభాని యొక్క వెలుగుతో నిండిపోవాలా ప్రభా తండ్రి ప్రతి చికటి శక్తులు అంధకార శక్తులు ప్రతి మాంత్రిక దయ్యాలన్నీ నజరడైన ఏసు క్రైస్త నామంలో ప్రభ వాళ్ళను విడిచిన వాళ్ళ హృదయాలు కానీ వాళ్ళందరూ ప్రభ పరిశుద్ధంగా ఉండాలా ప్రభా వాళ్ళకున్న రోగాల నుంచి సమస్య నుంచి బంధకాల నుంచి అప్పుల నుంచి అన్నిటి నుంచి వాళ్ళకి విడుదల రావాలా ప్రభ అలాంటి గొప్ప ఉద్యీవం అది నీకు మహిమకరంగా ఆ ట్రైబల్ ప్రాంతాల్లో వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట మీరు జరిగించమని వాళ్ళకు కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చమని వాళ్ళ రాకపోకంలో మీరు తోడుండి క్షేమంగా వాళ్ళ గృహాలకు మీరు నడిపించమని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ నాయన తండ్రి మీరు గొప్ప సాక్షులుగా వాళ్ళని మీరు నాయన యొక్క లేవనెత్తమని ప్రార్థిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ పరిశుద్ధ ప్రేమగల దేవా ఏసయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రాభ సర్వన్నత సర్వాధికారి సర్వలకు సృష్టికర్త మహోన్నతడానికి వందనాలు స్థుతులు స్తోత్రాల ప్రభావ నీ పాదములకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ స్వరం ధర మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభావ అవును తండ్రి వేషధారిన జీవితం మాకు ఉండడానికి వీల్లేదు ప్రభావ అవును తండ్రి మా హృదయాలను దేవుడో ప్రభావ మా హృదయంలో ఏముందో ప్రభావ నువ్వు తెలియ ఎరుగు కాబట్టి తండ్రి మా హృదయాలను ప్రభావ నేను ఎటువంటి కల్మశంతో కానీ కోపంతోనే కానీ ప్రభా నేనా మేము పెట్టుకోకుండా తండ్రినైనా మీ యొక్క ప్రేమ దయ కనికరమును ప్రభావ నేను తన ఆత్మ ఫలాలతో నింపుకుని సహాయం దయచేయండి ప్రభావ తండ్రి నేను ఎవరి మీద కూడా తండ్రి దేశ మాటలు పలక్కుండా ప్రభావ సహాయపడండి ప్రభావ తండ్రినైనా మీ యొక్క వాక్యానుసారమే మేము జీవించాలా ప్రభావ వేషధారుల వల్లే జీవించడానికి వీల్లేదు ఎందుకంటే నాయన వేషదారులుగా జీవిస్తే ఈ లోకంలో పొందుకుంటాం మేము కానీ ప్రభావ అసలైన టైంలో కానీ తండ్రి మేము శిక్షకు గురవుతాం ప్రభావ కాబట్టి నాయన నీ ఇక్కచ్చుగానే ఉండాలా యథార్థమైన జీవితమే జీవించాల ప్రభావ ఏ ఒక్కరి మీదైనా తండ్రి చెడ్డ మాటలు పలకడానికి వీలు లేదు ప్రభావ మీరేమైనా సహాయం చేయించండి తండ్రి ప్రభావ మహర్దేముడు ఎటువంటి కల్మషం ఉండకుండా మీరు కాపాడండి ప్రభు తండ్రి ఇటువంటి శ్రమలకు భయపడకుండా ముందుకు సాగల ప్రభావ ఎందుకంటే మేము ఉంటుంది శ్రమల దినంలో ప్రభావ భయంకరమైన శ్రమల దినాలు ఇంకా రాబోతున్నాయి ప్రాభ కాబట్టి వాటి అన్నింటినీ ప్రభావ జయించుకొని తడి అనేకలను ప్రభావాన్ని ఎంతగా తీసుకొని రావాలంటే ప్రభావ వాళ్ళ భయం ఉండడానికి వీలలేదు మమ్మల్ని ఎవరు ఏదో అంటారో మేము భయపడడానికి వీలలేదు ప్రభావ నేను ఎందుకంటే నువ్వు శ్రమలు సహించినవు నువ్వు జయించినావు లోకాన్ని జయించినావు కాబట్టి మేము కూడా జయించగలం ప్రభావం ఎందుకంటే మీరు మాతో ఉన్నారు మాలో ఉన్నారు కాబట్టి మీరు ఏ రీతిగా జయించినారో మేము కూడా ఆ రీతిగా జయించగలమని మీ వాక్యం చెప్పింది ప్రభా మీరు చెప్పినారు కాబట్టి తండ్రి మీరు మాతో ఉన్నారన్న సంపూర్ణ ధైర్యంతో ముందుకు సాగాల ప్రభావ ఎక్కడ కూడా వెనకడుగు వేయడానికి వీలలేదు ప్రభా ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయడానికి వీలేదు ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా వెనకడగడానికి వీలలేదు ప్రభావ తండ్రి నేను నువ్వు కార్యం చేసే దేవుడు తండ్రి కాబట్టి నా ప్రభావ మేము ముందుకు సాగుతూనే ఉండాలా ప్రభావ మీ నాన్న మహిళ పరిస్థితులు అనేకని ఎంతగా తీసుకుంటూ రావాలా కృపను దయచేయండి ప్రభావ నేను ఏ శ్రమలకి కురింగిపోకుండా ఎక్కడ అనకు వెనకడుగు వేయకుండా ఎటువంటి అపల బాపతులకు అనారోగ్యాలకు భయపడకుండా ముందుకు సాగే కృపను చేయండి ప్రభా గొప్పగా సేవ జరిగించాల తండ్రి అనేకుల తండ్రి చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొని రావాలా ప్రభావ వెలుగు సంబంధంగా ఉన్నామని చెప్పి చికట్లో జీవించవాలని ప్రభా తండ్రి సత్యం నిజమైన వెలుగులోకి తీసుకొని రావాలా ప్రభా ఎంతో నాయన శక్తిగమించిన భారం ఉంది కానీ మీరు ఇచ్చిన ఆహారం తింటే ప్రభా నేను మీ యొక్క వాక్యమైన ఆహారం మా హృదయంలో మా మైండ్ లో ఉంటే తండ్రి మాకు భయం లేదు ప్రభా ఎందుకంటే ఆ వాక్యమే నాయన మాకు జీవం ప్రాభ కాబట్టి ఆ వాక్యమే మాకు ఆహారం ఆ వాక్యమే మాకు బలమైన ఆహారము నేను ఆ వాక్యమే మాకు సర్వంగా కావచ్చం కాబట్టి ప్రభా ఆ వాక్యాన్ని ధరించుకొని మా హృదయంలో నింపుకొని తండ్రి అనేకులను ప్రాభ చింతకు తీసుకొచ్చి ఎందుకు మీరు సహాయం దయచేయండి ప్రభావ ఎస్ఐ నా తండ్రి అనేకులు ప్రభావ నైనా నీ నీ నామంలో దయ్యాల వెళ్ళగొట్టున్నారు అనేకులు ప్రభావ గొప్ప అద్భుతాలు సూచక్రియలు చేసినారు కానీ వారిని వర్నీ ప్రభావ మీరు పెరగనున్నారు ఎందుకంటే వాళ్ళ హృదయం మీకు చాలా దూరంగా ఉంది ప్రభావ వారి హృదయం తండ్రి భ్రష్టత్వంతో నిండిపోయింది ప్రభావ వాళ్ళ హృదయం అంతా మోసంతో నిండిపోయింది ప్రభావ కాబట్టి తండ్రి నేను మేమైతే అటువంటి హృదయాలు అటువంటి గుణగణాలు కలిగి ఉండడానికి వీలదు ప్రభావ ఎందుకంటే మీరు మాకు చూపించినారు ప్రభా మాకు అటువంటి నేత్రాలు ఇచ్చినారు ప్రతి వాక్యాన్ని చూసే నేత్రాలు ఇచ్చినారు పై యొక్క స్వర్గులు కాదు పై పైన పై సౌందర్యం కాదు ప్రభావ మీరు చూసేది హృదయ సౌందర్యం కాబట్టి తండ్రి మేము ఆ రీతిగానే జీవించాలా ఎక్కడ తండ్రి మోసాలకు కానీ తండ్రి ఎటువంటి నైనా ప్రభా మా పాపపు కార్యాలకు గారిని మేము పాల్పడడానికి వీలలేదు ప్రభావ మీరే సాయంగా ఇచ్చేండి ప్రభావ మీ సేవలు మమ్మల్ని బలంగా వాడుకోని తండ్రి నైనా ఎక్కడ కూడా తండ్రి నీకు జీవించడానికి వీళ్ళు ఒకవేళ మేము జీవించిన మమ్మల్ని క్షమించండి ప్రభావ నా తండ్రి మేము ఎన్నో తప్పులు చేసిన ప్రభావం ఇంతకుముందు కానీ నేను మీ సేవలో వాడబడాలని సరి చేసుకుంటూ ఉన్నాం తండ్రి ఇంకా ప్రభావ ఎవరు ఉన్నా సరి చేసుకొని ప్రభావ నేను మీందు నైనా పర్ఫెక్ట్ గా తయారైన తండ్రి అనేకులకు తండ్రి మాదిరిగా నీ యొక్క సేవలో బలంగా వాడబడాలి అనేకుల నుంచి తీసుకొని రావాలా నీ నన్ను జీవ కిరీటం పొందుకోవాలా ప్రభావ కాబట్టి నా తండ్రి నైనా నీ నీ నీ గొప్ప సాక్ష్యం మేము పొందుకోవాలా ప్రభావ ఈ లోకస్థల మాటలు అవసరం లేదు ప్రభావ ఈ లోక స్థితి ఎవరు మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం లేదు ప్రభా అంటే మేము ముందుకు సాగిపోతున్న ఉండాల ప్రభా కంటే కృప దయచండి నన్ను మమ్మల్ని ఇంకా బలంగా స్థిరపరచండి ప్రభావ మీకు ఆత్మాభిషేకంతో ఇంకా మమ్మల్ని నింపండి ప్రభావ గొప్పగానే తండ్రి అనేకులు మీ చింతకు తీసుకొని రావాలా వెనకడుగు వేయడానికి వీలు లేదు ప్రభువు కాబట్టి మీరే మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమనుందని ప్రార్థిస్తున్నాను ప్రభావా గొప్పగా మా ద్వారా సేవ జరిగించమని ప్రార్థిస్తున్న ప్రభ నామ మాత్రపు జీవితం ఉన్నాయి మతపరమైన జీవితం ప్రావా నిర్లక్ష్యమైన జీవితం ప్రభావాక్యానికి విరుద్ధమైన జీవితం మేము జీవించడానికి వీలేదు ప్రాబ్ తండ్రి ఒక జీవించుకుంటే మమ్మల్ని క్షమించండి ప్రభావ ఆయన జీవించ వాళ్ళకి తండ్రి బుద్ధి చెప్పాలని మా జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఆలయలకు జయంతి స్వత్తి చెప్పాలన్న మా జ్ఞానం అనుగ్రహించండి ప్రావు తండ్రి మీరే యొక్క కృపతో కనికరంతో మీ యొక్క జ్ఞానంతోనే మీకు శక్తితో మమ్మల్ని నింపి అభిషేకించినా గొప్ప సాధనలాగా మమ్మల్ని వాడుకోమని తండ్రి మీ పదాలు నడుగుతున్నాను ప్రభావం అదే తండ్రిగా నేను ఎవరైతే దీరులు నిరాశ్రయులు అభాగ్యులు తండ్రి నీ నీ నీ తట్టు చూస్తున్నా ఏ సహాయం లేక ఉంటారో ప్రభా ఆదరించండి ప్రభావ వారందరినీ తండ్రికి కావాల్సిన అవసరాలు తీర్చండి అనారోగ్యంలో ఉన్న ఆరోగ్యం దయచేయండి ప్రభావ ఆహారంలోకి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఆహారం దయచేయండి ప్రభావ నేను ఏ ఆశ్రాల లేక తండ్రి ఎటువంటి నైనా ఇటువంటి సహాయం లేక స్థితిలో ఉన్న వారందరినీ ప్రభావ మీరు ఆదరించి కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ప్రతి ఒక్కరి లెవెన్ ప్రార్థిస్తున్నాను ప్రభావ తండ్రి మీరేనైనా గొప్పగా వారి అవసరాలు తీర్చిన వారందరినీ ప్రభావ మీరు మనకి మహమకంగా వారందరినీ ముట్టి తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇక ప్రభావ బ్రదర్స్ అందరూ నా ట్రైబల్స్ సేవకు వెళ్ళి ఉండగా ప్రభావ ప్రభా తిరిగి వస్తున్నాగా తండ్రి మీరు వారికి తోడేయండి ఇటువంటి దృష్టినికే అవకాశం లేకుండా మీకు దూతల కంచకాబ్బాలు ది క్షేమంగా ఇంటికి నడిపించండి ప్రభావ గొప్పగా సేవ చేసి సేవ చేయాలని సహాయపడండి తండ్రి నేను ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి నాన్న సహాయపడండి ప్రభావ తండ్రి నాన్న ఈ మధ్యాహ్న సమయంలో మీ స్వరం వినిపించి ప్రభావ తండ్రి నీకు మరింతగా దగ్గరగా జీవించే కృపణ మాకు అనుగ్రహించినందుకు నీ స్వరం విన్నందుకు నేను మీకు బలమైన ఆహారం అనుగ్రహించినందుకు మీకు వెళ్ళది వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటుంది నదిరైన నీస్తు క్రీస్తు పరిశోధన ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి మన ప్రభు నిస్కరిస్తే ఒక కృపా సమాధానం నడిపింపు మన అందరికీ సదాకాలం తోడైండము దాకా